ఇవన్నీ ఉత్తర దిక్కున ఉన్నాయి ఇవన్నీ బలం కలిగినటువంటివి కోసల దేశం కూడా అందులోదే మాళవ దేశం గాంధార దేశం త్రిగత్త దేశం ఇవన్నీ కూడా సుమారుగా ఆ దుర్యోధనకు అనుకూలమైనటువంటి రాజ్యాలు అంత తేలిగ్గా వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు కనుకనే ఉత్తర దిక్కుకు ఎవరిని పంపించారు అంటే అర్జునుడిని పంపించారు ఎటువంటి వారినైనా సరే గెలవగలిగినటువంటి ధీమంతుడు అంతేకాక ఇప్పటి వరకు ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి రాజన్యులను గెలిచినటువంటి రాజులు ఎవరూ లేరు అందువల్ల అర్జునుని జరిగింది అర్జునుడు అటువైపు ఉన్న వాళ్ళని అందరినీ కూడా జయించారు వాళ్ళను సామంత రాజులుగా చేసుకుని వచ్చారు ఎవ్వరూ జయించని వాటిల్ని కూడా అతడు జయించాడు అనేటువంటి కీర్తి దక్కింది ఇంకా పాంచాల దేహం విదేశ విదేహ దేశం కర్ణాటక భల్లాట కిరాట దేశాలు ఇవన్నీ ఎటు ఉన్నాయంటే తూర్పు దిక్కున ఈ తూర్పు దిక్కున ఉన్న వాటిని జయించడం కోసం సహదేవుని పంపించారు కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి దేశాలు తక్కువ రెండవది వాళ్ళల్లో మూడు వంతుల మంది అనుకూలమైనటువంటి వాళ్లే అందుకనే చివరి వాడైనటువంటి సహదేవుణ్ణి తూర్పు దిక్కుకు పంపించారండి ఇంకా తరువాత దక్షిణం వైపున మహిష్మతి సౌరాష్ట్ర అనేక దేశాలు ఉన్నాయి కొన్ని సముద్ర తీరాలలో ఉన్నటువంటి ఉన్నాయి కొన్ని ద్వీపములలో ఉన్నాయ్ పాండ్య కేరళ కళింగ ద్రవిడ యవన ఈ ప్రాంతాలన్నీ కూడా ద్వీపములలో ఉన్నాయి సముద్రం దగ్గర అట్లాగే రామ పర్వతం కోల పర్వతం అని కొన్ని దేశాలు ఉన్నాయి ఇవన్నీ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి దేశాలు ఈ దేశాలను జయించడానికి భీమసేనుణ్ణి పంపించారు ఏమంటే తూర్పు దిక్కు ఇప్పుడు ఉత్తర దిక్కు అయిపోయింది తూర్పు దిక్కు అయిపోయింది దక్షిణ దిక్కు అయిపోయింది పడమటి దిక్కున ఉన్న దేశాలను గెలవడం కోసం నకులు పంపించారు ఆ ప్రాంతంలో ఏ ఏ దేశాలు ఉన్నాయో కేవలం రెండే రెండు పశ్చిమంలో మధ్రదేశం సముద్ర గర్భంలో ఉన్నటువంటి కొన్ని లంకలు బర్బర దేశం కొన్ని కిరాత దేశములు ఉన్నాయి ఆటవిక దేశాలు ఆటవిక రాజులు వాళ్ళందరినీ గెలవడం కోసం నకులుని పంపించారు నాలుగు దిక్కులకు నలుగురు అన్నదమ్ములు వెళ్ళి అందరినీ సామంతులుగా తెచ్చారు మొత్తం ఇప్పుడు ఇక చేయవలసిందేమిటయ్యా రాజన్యులందరూ పాండవుల వశం అయ్యారు కాని వాడు అంటూ ఎవరు లేరు ఇక్కడ విచిత్రం ఏమంటే దుర్యోధనుడి మీదకు మాత్రం వెళ్ళలేరు ధర్మరాజు ఎంతో గొప్ప న్యాయం చెప్పాడు అక్కడ రాజు లేడుగనుక వెళ్ళవలసిన పని లేదు ఇది ధర్మమై హస్తినాపురంలో నిజంగా అధికారి అయినటువంటి రాజు ఉన్నాడా చెప్పండి ఎవరు లేరు పాండురాజుగా రాజ్యాధికారం లేదు దుర్యోధనుడికా ఎవరూ పట్టాభిషేకం చేయలేదు కనుక ఇప్పుడు హస్తినాపురం కూడా ఎవరికింద ఉన్నట్టు ధర్మరాజు కిందనే ఉన్నది కనుకనే దుర్యోధనాధులతో యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు మనం అనుకుంటాం మరి దుర్యోధనాధుల సంగతి ఏమిటి అని అందువల్ల ధర్మనందనుడు తేల్చి చెప్పాడు వాళ్లతో యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు ఎందుకంటే హస్తినాపురం కూడా నాదే కనుక దాంతో నా పైన నేను యుద్ధం చేయడం అనేటువంటిది సరి అయినటువంటిది కాదు కనుక నాలుగు దిక్కులా ఉండేటువంటి సర్వ సామ్రాజ్య లక్ష్మి ఇప్పుడు ఎవరి వశము అయ్యింది అంటే ధర్మానందనుని వశము అయ్యిందండి ఇప్పుడు అతడు చేయవలసిందల్లా యాగ దీక్ష స్వీకరించడం కృష్ణ పరమాత్మను పిలవనంపారు తాను విడిది చేసి ఉన్న మందిరం నుంచి కృష్ణ పరమాత్మ వచ్చారు ఇంకా ఆలస్యం చేయడం ఎందుకయ్యా నీవు దీక్ష స్వీకరించవయ్యా సుస్నాతుడవై నదీ స్నానం చేసి సర్వ నదుల నుండి సర్వ సముద్రముల నుండి జలమును తెప్పించి అభిషిక్తుడవై దీక్షా కంకణ ధారణ చేసి యాగమును ప్రారంభించవయ్యా ఎవరు ప్రారంభించమని చెప్పారండి ఇప్పుడు యజ్ఞ భోక్త ఎవరో యజ్ఞ కర్త ఎవరో యజ్ఞ రూపుడు ఎవరో అతడే అనుమతి ఇచ్చాడు అంతకన్నా గొప్ప విశేషం ఉంటుందా ధర్మరాజు ఏం అదృష్టం చేసుకున్నాడు సహజంగా సర్వసాధారణంగా ఆ రోజులలో ఆ యుగములలో పూర్ణాహుతి అయిపోయిన తరువాత ఆ యజ్ఞ వచ్చి ఆ యజ్ఞ కర్తకు అందించేవాడు ఆ పురోడాశములన్నీ తీసుకున్నటువంటి ఆయన ఆ యజ్ఞ పురుషుడు వచ్చి యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇచ్చేవాడు యజ్ఞకర్తకు అందించేవాడు కర్త ఆనందపడేవాడు మనం చేస్తున్నాం యజ్ఞాలు ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఫలితం కోసం చేస్తే దాన్ని ఏమనాలి యజ్ఞమనాలి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఏమనాలని చెప్పుకున్నామండి మనం చెప్పుకున్నాం మొదటి రెండు రోజుల్లో చెప్పాను అప్పుడంతా అల్లరిగా ఉంది రాయి మాకేం గుర్తులేదు మళ్ళీ చెప్పరా యాగము అంటారండి ఏ కోరిక లేకుండా చేసేదాన్ని ఏమంటారు యాగము ఆగము కాదు ఆగము అది మనం చేసేది ఏ కోరిక లేకుండా చేసేటువంటి క్రతువుని యాగము కోరికతో చేసేదాన్ని యజ్ఞము ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసేదాన్ని హోమము అని అంటారు ఇక్కడ రాజసూయ యాగము ఈ యాగం జరుగుతుంది దీని ఫలితంతో ఆయనకేం పని లేదు చేయాలి క్షత్రియుడు కనుక చేస్తున్నాడు చేసే విధానాన్ని అనుసరించి చేస్తున్నాడు అయినా సరే యాగ వచ్చి ఇస్తాడు ఎప్పుడు ఇవ్వాలి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత కానీ అసలు యాగపురుషుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడే ఉన్నాడు యాగపురుషుడు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ఎక్కడి నుంచో రావలసిన పని లేదు ఆ యజ్ఞ యజ్ఞ భోక్త యజ్ఞకర్త సర్వము అయినటువంటి యజ్ఞ రూపుడైనటువంటి సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆ పరమాత్మయే అనుమతి ఇచ్చానండి ఇవ్వడమే కాదు ధర్మరాజుని ఒక్క మాట అన్నాడు ఏమన్నాడో విందాం పూజ్యుడవు ఎల్లవంశముల భూపతులందును ధర్మ నిర్మల ప్రాజ్య విభూతి అద్ది నిజపాలకు నటిది సా్రాజ్యము దైవ సంపదయు మానుష సంపద పేర్మిక ఆర్జుడవిప్పుడు నీవ భరతన్వయ భూషణ ధర్మనందనా ఓ ధర్మరాజా నీవు పూజ్యుడవు అందరి చేత పూజింపదగిన వాడవు కారణం ఏమంటే ధర్మాన్ని అనుసరిస్తావు కనుక ఎవరైనా నీకు నమస్కరించవలసిందే నిన్ను పూజింపవలసిందే అంతేకాదు వంశముల భూపతులందునూ ధర్మ నిర్మల ప్రాజ్య విభూతి నీ ఎందు మొత్తం క్షత్రియ కులం అంతా వెతికినా ఇంత ధర్మ నిరతుడైనటువంటి వాడు ఎక్కడా ఉండడు ఎక్కడో ఒక చోట ఆ ధర్మం అనేటువంటిది కానీ నీవు మాత్రం ప్రతి విషయంలోనూ ధర్మాన్ని అనుసరిస్తున్నావు అంత గొప్పవాడు అటువంటి స్థితి నీక అది నీకే కుదిరింది ఇంకెవరికి కుదిరేటువంటిది కాదు సామ్రాజ్యము దైవ సంపద నీకు లభించినటువంటి సామ్రాజ్యాధికారం మొత్తం అంతా కూడా ఎటువంటిది అంటే దైవ సంపద ఎందుకు గుర్తు చేశాడు పరమాత్మే నన్ను పొగిడాడు గర్వం ఒకవేళ ఆ ధర్మరాజులో వస్తుందేమో అనేటువంటి భయంతో వెంటనే కృష్ణ పరమాత్మ ఏమున్నాడంటే ఇప్పుడు నీకు దొరికినటువంటి సామ్రాజ్యాధికారం ఎటువంటిది దైవ సంపద భగవంతుడు ఇచ్చినటువంటి సంపద మానుష్య సంపద పేర్మి ఈ దైవ సంపద కన్నా మానుష సంపద చాలా గొప్పది సామాన్యమైనటువంటి మానుష సంపద ఏనాటికైనా తొరిగిపోతుంది దైవ సంపద మేఘాలు అడ్డుపడవచ్చేమో కానీ తొరిగిపోవటం అనేటువంటిది ఉండదు దైవ సంపద అంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం మానవ సంపద అనేటువంటిది మనం సంపాదించేటువంటి సంపదలు ఇళ్ళు వాకిళ్ళు డబ్బులు నగలు ఇవన్నీ కూడా లేదు మనం పొందేటువంటి ఆప్యాయతలు ప్రేమలు ఇవన్నీ మానుష సంపదలు ఒకప్పుడు ఉండచ్చు ఒకప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ దైవ సంపద మాత్రం ఆ అనుగ్రహం ఉన్నదే అది తరిగేటువంటిది కాదు ఒకప్పుడు నీవు పొందలేకపోవచ్చు నీ యొక్క దౌర్భాగ్యవశం చేత ఆ భగవంతుని వద్ద కరుణ లేకపోవటం మాత్రం ఎప్పటికీ ఉండదు ఎవరు ఏ పాత్ర తీసుకువెడితే ఆ పాత్రతో తెచ్చుకుంటారు ఆ కరుణను అర్థమైందండి మహానుభావులు పీపా తీసుకెడితే పీపాతో వస్తుంది భగవంతుని కరుణ ్లాస్ తీసుకెడితే గ్లాసుతోనే వస్తుంది చెంచా తీసుకువెడితే నువ్వు తీసుకువెళ్ళిన పాత్రల లోపం ఉన్నది కానీ అక్కడ ఉండేటువంటి కరుణలో మాత్రం లోపం లేదు ఎంతమందికైనా పంపవచ్చు అలా పొందినటువంటి వాళ్ళల్లో నీవు ఆజ్యుడవు ఇటు మానుష సంపద అటు దైవ సంపద రెండు పొందినటువంటి వాళ్ళల్లో నీవు మొట్టమొదటి వాడి దైవ సంపద దొరికిన వాడికి మానుష సంపద దొరకదు మానుష సంపద దొరికిన వాడికి దైవ సంపద దొరక్కపోవచ్చు కానీ నీకు రెండు దొరికినాయి అందువల్ల నువ్వు ఆర్జుడవు భరతన్వయ భూషణ ధర్మనందన ఈ భారతదేశమునకి నీవు అలంకారము ధర్మరాజా నీవు దీక్ష స్వీకరించవయ్యా ఈ మాట చెప్పింది ఎవరండి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో పరమానంద పడ్డాడు ఏమండి అనేకమంది మంది ప్రాజ్యోతిషపురం నుంచి భగదత్తుడు అనేటువంటి రాజు అనేకమైనటువంటి కానుకలను తీసుకుని ఆ సముద్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజన్యులందరూ వెంటబెట్టుకొచ్చి ధర్మనందనుని పాదాలపై పడి ఆ కానుకలన్నీ ఆయనకు సమర్పించాడు అట్లాగే పాసుదేవుడు అనేకమైనటువంటి కానుకలను తెచ్చి ధర్మనందనులకు అప్పగించాడు శిశుపాలుడు ఎవరండి శిశుపాలుడు ధర్మరాజుకి ఖచ్చితంగా తమ్ముడు ఎట్లా అంటే పిన్ని కొడుకు అర్థమైందండి పిన్ని కొడుకు ఆ శిశుపాలుని తల్లి కృష్ణ పరమాత్మకు మేనత్త అవుతుంది కారణం ఏమిటంటే కుంతిదేవి అప్ప చెల్లెళ్ళు అందులో పెద్ద ఆవిడ కుంతీదేవి మూడో ఆవిడకి కలిగినటువంటి వాడు ఈ శిశుపాలుడు కనుక ఏమవుతాడు ఇప్పుడు తమ్ముడే అవుతాడు ఆ శిశుపాలుడు అనేక రకాలైనటువంటి ఆ ఆభరణములను కానుకలను తీసుకొచ్చి తన అన్నగారైన ధర్మనందనకు అప్పగించాడండి వంగ కలింగదేశం కళింగ దేశం కుంతల దేశం ఆంధ్రదేశం కుళిద్ద ఇన్ని దేశముల నుండి రాజన్యులంతా వచ్చారు ఒక రాజన్యులైన చతుర్వర్ణముల వారు వచ్చారు ఏ ఏ వర్ణముల వారికి ఎక్కడెక్కడ విడిది ఏర్పాటు చేయాలో అన్నిటినీ ఏర్పాటు చేశారండి అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూస్తున్నాడు ధర్మానందనుడు ఏదో వాళ్ళు సూత్రులు కనుక వారిని వేరుగా చూడాలి వీళ్లను వేరుగా చూడాలి అయితే ఎవరికి ఇవ్వవలసిన విలువ వారికి ఇవ్వాలి సర్వసాధారణ సాధారణంగా పూజ చేసేటప్పుడు ఎడం చేతిని ఉపయోగిస్తామా పూజ చేసేటప్పుడు కానీ ఒడ్డన చేసేటప్పుడు కానీ మనం ఎడం చేతిని ఉపయోగించకూడదు నిషిద్ధం కానీ నమస్కారం చేసేటప్పుడు ఈ చెయ్యి లేకపోతే అది నమస్కారం అవుతుందా అవ్వదు కనుక దీనికి ఉండే విలువ దీనికి ఉన్నది చాలామంది కాలు తగిలితే చాలు ఉలిక్కి పడతారు అయ్యో ఎంత పొరపాటు జరిగిందని మళ్ళీ నమస్కారం చేసుకుంటూ ఉంటారు కాలు తగిలితే అవునా కదా కానీ దానికి ఉండేటువంటి ప్రత్యేకత దానికి ఉన్నది మొత్తం శరీరం అంతా కూడా దేని మీద నిలబడుతుంది కాళ్ళ మీద నిలబడుతుంది అవి కనుక లేకపోతే వాడు నిలబడలేడు అవికి అంటారు రెండవది మహానుభావుల యొక్క తపస్సుల యొక్క యతీశ్వరుల యొక్క దివ్యమైనటువంటి ఆరాధనా శక్తి మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే పాదాలలోనే ఉంటుంది అని చెప్పారు కనుక ఎవరికైనా దేంతో నమస్కారం చేయాలి పాదాలకే నమస్కారం చేయాలి ఆ చేసేటప్పుడు కూడా పాదాలు లేకుండా నమస్కారం చేసే అవకాశం లేదు స అష్ట అంగ ప్రణామము అందులో పాదాలు కూడా ఉన్నాయా చెప్పండి ఎనిమిది అంగములలో పాదాలు కూడా ఉన్నాయా ఉన్నాయి కనుక పాదములకు ఉండే ప్రత్యేకత పాదములకు ఉన్నది ఏ అవయవానికైనా శరీరంలో ఉండేటువంటి అవయవములలో నీచముగా చెప్పబడినటువంటి అవయవములకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది ఏ ఒక్కటి లోపించినా వాడు వికలాంగుడు అవుతాడే గానీ సాంగుడు అయ్యేటువంటి అవకాశం లేదు అటువంటి స్థితిలో ప్రతి అవయవమునకు ఎట్లా ఉన్నదో ఉన్నప్పటికీ వాటి వాటిని ఏ విధంగా మనం చూస్తామో అదే విధంగా చాతుర్వర్ణములను ధర్మరాజు జాగ్రత్తగా చూస్తున్నాడు ఎవరెవరికి ఎంత విలువ ఎవరెవరిని ఎలా గౌరవించాలో వీళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా అనేక మంది ఋషులు వస్తున్నారు అనేక మంది మునులు వస్తున్నారు అనేక మంది రాజన్యులు వస్తున్నారు అనేక మంది పరిచారకులు వస్తున్నారు పరిచారికలు వస్తున్నారు గ్రామస్తులు వస్తున్నారు జనపదములలో వాళ్ళు వస్తున్నారు అరణ్యవాసులు వస్తున్నారు అనేక మంది వస్తున్నారు వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి లేదు ఆ ఇందప్రస్థమంతా ఎలా ఉన్నది అంటే తిరునాళ జరుగుతున్నట్టుగా ఉంది జాతరగా ఉన్నది విశేషమేమంటే వ్యాస భగవానుడు వచ్చాడంట అసలు యజ్ఞ దీక్షితుడు ప్రధానమైనటువంటి ఋత్విజుడు ఎవరయ్యా అంటే వ్యాసుడే యజ్ఞాన్ని చేయిస్తున్నవాడు వ్యాసుడే సాక్షాత్తు వ్యాసభగవానుడే వచ్చి యజ్ఞాన్ని చేయిస్తున్నాడు అంటే ఆ ధర్మరాజు ఎంత భాగ్యాన్ని పొంది ఉండాలి సామాన్యమైనటువంటి విషయమా వస్తున్నా మిగతా ఊళ్ళన్నీ చెప్పి కదా పక్క ఊరు చెప్పాల్సింది ఏమండి ఈ పరిస్థితులు ఇలా ఉంటే అనేకమైనటువంటి ప్రాంతముల నుండి అనేక మంది వస్తే వచ్చిన వారందరికీ కూడా ఏ గృహములు వసతి ఏర్పాటు చేయాలో వాళ్ళందరికీ ఏర్పాట్లన్నీ చేశాడండి తన వారైనటువంటి వాళ్ళందరూ వచ్చారు కౌరవులంతా వచ్చారు ధృతరాష్ట్రుడు వచ్చాడు భీష్ముడు వచ్చాడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ మొత్తం అందరూ వచ్చారు కర్ణునితో సహా వచ్చారు సహజంగా కర్ణునకు పాండవుల పట్ల ద్వేషం లేదు ఒక అర్జునుని పట్ల మాత్రమే ద్వేషం ఉండదు ఎందుకంటే సహజమైనటువంటి విద్యాస్పర్ధ అంతే తప్ప అర్జునుని పట్ల కూడా అతనికి ఏమీ ద్వేషం లేదు సహజమైనటువంటి విద్యా స్పర్ధ నాకన్నా గొప్పవాడనే లోకంలో కీర్తింపబడుతున్నాడు నేను ఎందుకు గొప్పవాడిని కాలేకపోయాను అన్ని విద్యలు నాకు వచ్చు కదా లోకంలో నన్ను విలు విద్య అని ఎందుకు అనలేకపోతున్నారు అనేటువంటి స్పర్ధ అందరికీ ఉంటుంది ఒక్క కర్ణుడికే కాదు అసలు కర్ణుని పట్ల అర్జునుడికి కూడా ఉన్నది స్పర్ధ అర్థమైందండి ఎవరికి ఉన్నదని చెప్పుకున్నాం ఇప్పుడు మనం అర్జునుడికి కూడా స్పర్ధ ఉన్నది అసూయ కృష్ణుల్నే అడిగాడు ఒక రోజున ఏమని దానకర్ణుడు దానకర్ణుడు దానకర్ణుడు అంటున్నారు ఆ కర్ణుడిని ఎవడి సొమ్ము దానం చేస్తున్నాడయ్యా బావా మా అన్నయ్య ఇచ్చాడు కనుక దానం చేస్తున్నాడు ఆ దుర్యోధనుడు కనుక అంగరాజ్యాన్ని ఇవ్వకపోతే ఏం దానం చేసేవాడు నాకు కూడా ఎవడైనా ఇస్తే నేను దానం చేస్తా అన్నాడు ఎవరండి అన్నది అర్జునుడు నేనిస్తా చేస్తావా అని అడిగాడు కృష్ణ పరమాత్మ ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్ తెలిసినవాడు నావాడు కదా అని ఏమనుకోలేకపో వదిలేయవల నేను ఇస్తా చేస్తావా అని అడిగాడు ఖచ్చితంగా చేస్తానన్నాడు ఇంత ముత్యాల రాశిని సృష్టించాడు ఎవరండి సృష్టించింది కృష్ణ పరమాత్మ ఇది దానం చేయవయ్యా అన్నాడు ఓ చాట తీసుకొచ్చాడు ఓ డప్పు కొట్టేవాడిని పిలిచి ఊళ్ళో చాటింపు వేయవయ్యా అర్జునుడు గారు ముత్యాలు దానం చేస్తున్నారు సంచులు బస్తాలు తెచ్చుకోమని చాటింపు వేయమన్నాడు వాడు ఊరు మొత్తం చాటింపు వేశాడండి ఏ జనం తండోపతండాలుగా వస్తున్నాడు దేనికోసం ముత్యాల కోసం పొద్దున మొదలుపెట్టాడు ఆ చాటతో తోడుతున్నాడు పోస్తున్నాడు వంగి తోడాలి లేచి పోయాలి పొద్దున మొదలుపెట్టాడు రాత్రి అయ్యింది నడువులు పడిపోతున్నాయి ఏమయ్యాయి ఏమయ్యింది బావా అడిగాడు కృష్ణ పరమాత్మ నువ్వేదో మాయ చేశావు అన్నాడు అర్జునుడు మాయా లేదు ఏమీ లేదు ఓడిపోయానని ఒప్పుకో అన్నాడు ముత్యాల రాసి తరగల ఓడిపోయానని ఒప్పుకోమన్నాడండి జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అట్ట ఎట్టా ఒప్పుకుంటాను కర్ణుని చేయమను తరిగేటట్టుగా అప్పుడు ఒప్పుకుంటానన్నాడు అర్జునుడు ఖచ్చితంగా ఒప్పుకుంటావా ఒప్పుకుని తేలుతానన్నాడు కర్ణునికి కబురు చేశారు కర్ణుడు వచ్చాడు అంతే ముత్యాల రాశిని మళ్లీ సృష్టించాడు కృష్ణ పరమాత్మ కర్ణ ఈ ముత్యాల రాశిని దానం చేయాలయ్యా కర్ణుడు ఏం చేశాడో తెలిసినా ఒకే ఒక్క బ్రాహ్మణుణ్ణి ము అన్నాడు ఏం చెప్పాడు ఇప్పుడు కర్ణుడు సర్వం తుభ్యమహం సంప్రత ఈ ముత్యాల రాశిం మొత్తం ఇదేనయ్యా తీసుకుపో అన్నాడు చాటాలేదు పాట లేదు పొద్దున వాడు రాత్రి దాకా పోస్తూనే ఉన్నాడు ఈ అర్జునుడు అస్సలు ఎవ ఒక్క ముచ్చపు గింజ కూడా ముట్టుకోకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు ఏం చేశాడండి అప్పచెప్పేశాడు ఇప్పుడు శ్రమ పడవలసింది కష్టపడవలసింది ఏడవలసింది ఎవడ్యా అంటే తీసుకునేవాడు అది దానం అంటే ఐదు రూపాయల బిళ్ళ బిచ్చగాడికేసి అందులోంచి నాలుగు రూపాయలు తీసుకుంటే ఇప్పుడు వాడి దగ్గర నుంచి మనం అడుక్కున్నట్ట మనం వాడికి వేసినట్ట నువ్వు దానం చేయరా అంటే అందులోంచి కాశీని తీసి వీడికి కాశిన వాడికి ఇట్లా పోస్తాయి ఎంతకాలం పోస్తావు అలా ఇవ్వగలిగినటువంటి త్యాగము ఎక్కడ ఉన్నది అంటే కర్ణుని హృదయంలో ఉన్నది కనుకనే అతడు దాన కర్ణుడని కీర్తిని పొందాడు ఒకరి కీర్తిని చూచి అసూయ చంద్రరాజు బావ సమాధానం చెప్పాడండి ఎవరు కృష్ణ పరమాత్మ అనుంగు బావ వెంట ఉండి తిరిగాడు అంత చేసిన వాడు కూడా అవసరమైనప్పుడు ఏం చెప్పాడు బుద్ధి చెప్పాడు కనుక స్పర్ధ అనేటువంటిది ఉంటుంది ఉండకుండా ఉండదు అంత స్పర్ధ ఉన్నా ఆ రాజసూయయాగానికి కర్ణుడు కూడా వచ్చాడు శకుని వచ్చాడు గాంధార దేశం నుంచి అనేక దేశాలకు ఆహ్వానములు అందినాయి ఆయా దేశముల వారంతా వచ్చారు వచ్చినటువంటి వారిలో వారందరి యొక్క యోగ స్థితిని అనుసరించి వారిని వారిని పలకరించి జాగ్రత్తగా ఆహ్వానించేటువంటి బాధ్యత ఎవరిది అంటే భీష్మాచార్యునికి అప్పగించాడంట ఆ వచ్చిన ప్రతి ఒక్కరూ భీష్మాచార్యుని పాదాలకు నమస్కరించి వెళ్ళి వాళ్ళ వాళ్ళ విడిదిలోకి వెడుతున్నారు ఎవరెవరికి ఏ విడిని ఇచ్చారో ఆ విడితి వద్ద ముందే వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయేటండి ఆయా మందిరాలు ఉంటాయే ఆ గదులు ఆ గదుల్లో అయ్యా నీదే గది నాదే గది యాత్రలకు వెడుతూ ఉంటాం ఆ యాత్రలకు పెడుతూ ఉంటాం ఎన్ని తిప్పలు పడతారండి యాత్ర దగ్గర ఆ బస్సు దిగంగానే ముందు ఎక్కడికి వెళ్ళి మారు రూమ్ ఎక్కడ మారు రూమ్ ఎక్కడ మారు రూమ్ ఎక్కడ ఆ రూమ్లో కమోడ్ ఉందా లేదా దేవుడు దర్శనం తీసి ముందు లెట్రిన్ దర్శనం చేస్తాడు వాడు వాళ్ళ శరీర బాధ వాళ్ళది ఎవరి తిప్పలు వాళ్ళు ఏ రాజులు ఏ ఆ భవనంలో ఉండాలో ముందు అక్కడ రాసి ఉన్నాయంట ఎవరూ వెంట పెట్టుకుని తీసుకు వెళ్ళకుండానే ఎవరితో ఉన్న వాళ్ళు వెళ్ళగలిగినటువంటి స్థితి వాళ్లకు కల్పించారు అయినప్పటికీ వాళ్లను మర్యాదగా వెంట పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ మందిరంలో దింపి వాళ్లకు వసతులు ఉన్నాయా లేవా చూడవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే నకులునిది యాగశాలలో ఉండి ధర్మరాజుకు కావలసిన ప్రతిదాన్ని అందివ్వవలసిన బాధ్యత ఎవరిది సహదేవునిది ఎవరెవరికి భోజనంలో ఏమేమి కావాలో తెలుసుకుని వింటున్నారా అండి అందరికీ కలిపి ఒకే కూర ఒకే సాంబారు ఒకే చట్నీ ఇలా కాకుండా ఎవరికి ఏది కావాలంటే దానిని వండించి వారికి కోసం ఎవరిని ఉంచారయ్యా అంటే దుశ్శాసను ఉంచాడు దుశ్శాసనుడు వాళ్ళని వేరుగా చూడలేదండి వచ్చినటువంటి రాజులందరూ ఇచ్చిన కానుకలు ధన కనక వస్తువాహనములు అనేకములు తెచ్చారు ఒక శ్రీకృష్ణ పరమాత్మయ్యే ఇరవై ఎనిమిది ఏనుగులను ఇచ్చాడు ఎన్ని ఏనుగులండి ఒకటారు నుండి ఆ ఇరవై ఎనిమిది వేల ఏనుగులు మధించిన పౌరుషం కలిగిన ఏనుగులను కృష్ణ పరమాత్మ బహుమానంగా ఇచ్చాట ఆ పరమాత్మకే అందరూ ఇవ్వాలి అయితే ఒక్కటి భీష్మాచార్యుడు ఆ ఏనుగులను ఇచ్చినప్పుడు ఓ చిరునవ్వాట ఎందుకు నవ్వుతున్నావు తాత అని అడిగాడు కృష్ణ పరమాత్మ ఎందుకేముందయ్యా ఆయన ఒక్కడికి ఇచ్చినట్టు కనపడ్డావు మాకందరికీ అన్నీ ఇచ్చేది కూడా నువ్వే కదా అందుకు నేను అన్నాడు భీష్ ఎంత తత్వజ్ఞానం చెప్పాడో చూడండి భీష్ముడు అందుకనే భారతం మనం చదివి తీరాలి అన్నది ఎందుకంటే కేవలం వాళ్ళు ఏదో యుద్ధం చేశారు అందులో కౌరవులు ఓడిపోయారు పాండవులు గెలిచారు అనేటువంటిది స్థూలమైన చరిత్ర అడుగడుగున అనేక సన్నివేశాలలో ఎన్నో ధర్మములను తత్వములను ఆ భారతం మనకు తెలియజేసింది కాకపోతే భక్తి ఒక్క హింస కూడా ఇందులో కనపడదు జ్ఞానం కనపడుతుంది ధర్మం కనపడుతుంది కనుక ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పాడు అర్థమైందా అండి మొత్తం అంతా సభాభవనాన్ని అలంకారం చేసేటువంటి బాధ్యత ఏమో ఎవరికప్ప చెప్పాడయ్యా అర్జునుడికి అప్పచెప్పాడు అందరికీ అన్ని సమకూరుతున్నాయా లేదా పరిచారుకులు పరిచారికలు చేసేటువంటి సేవ సక్రమంగా చేస్తున్నారా వాళ్ళు ఏమైనా తప్పించుకుని ఓ మెట్ల కింద పడి కూర్చుంటున్నారా ఆ విషయాన్ని చూడవలసినటువంటి బాధ్యత భీమశీనది ఎవరెవరు ఏ ఏ కానుకలు తెచ్చారో ఎంతెంత తెచ్చారో వాటిని అన్నిటిని జమ చేసి ఫలానా వాళ్ళు ఎంత తెచ్చారు ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అనేటువంటి లెక్క రాసుకుని వాటిని జమ చేసుకునే బాధ్యత దుర్యోధనులకు అతనికి కూడా బాధ్యత ఇచ్చాడు తక్కువగా ఏం చూడు పైగా ఎటువంటి బాధ్యత అండి వచ్చినవన్నీ జమ చేసుకునే బాధ్యత ఈ యాగమునకు అయ్యేటువంటి ఖర్చు కొరకు ఎవరో ఒకరు సంపద ఇవ్వాలి కదా అయ్యా తమలపాకుల కోసం ఎంత అయ్యింది గండపు డబ్బా దానికి డబ్బులు కావాలి ఇచ్చేవారు ఎవ్వరయ్యా అంటే విధురుడు విదురునికి కోశాగారం అప్పచెప్పారు దుర్యోధనుడు జమ చేయాలి విదురుడు ఖర్చు చేయాలి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడంటే అందరికీ అప్పగించాడు కృష్ణ పరమాత్మ చూసి చూసి ధర్మరాజు దగ్గరకు వెళ్ళి అడిగాట్టండి ఏమని అడిగాడు మాం అకృతయేవ తథరివృత్తం దా ధర్మనందన నాకు కూడా ఏదైనా ఓ బాధ్యత ఇవ్వవయ్యా చేస్తాను నన్ను ఎందుకు మరిచిపోయావు నీవు మిగతా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నావు కానీ నన్ను వదిలిపెట్టవే అని అడిగాడు తండ్రి నువ్వు అక్కడ కూర్చుని మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు ఇంకా మాకేమీ అక్కర్లేదు అన్నాడు కానీ ఆయన ఒప్పుకుంటాడా అండి ఏం ఒప్పుకోలా ఏమన్నాడో తెలుసునా చరణ్ష్రహ్మాణం స్వయం ధర్మనందన నువ్వివ్వకపోయినా నేను ఒక్కడి తీసుకుంటానయ్యా ఏం తీసుకుంటావయ్యా చరణ్షనే బ్రాహ్మణానం ఇక్కడికి వచ్చినటువంటి సకల బ్రాహ్మణుల యొక్క పాదములు కడిగేటువంటి బాధ్యత నేను తీసుకుంటానయ్యా ్రహ్మ ఎందు చరించువాడు కనుక బ్రాహ్మణుడు పరమాత్మ ఎందుకు ఈ పనిచేశాడు అంటే ఒక బ్రాహ్మణుని పాదములు కడిగినట్లయితే అప్పటి వరకు పాప సంక్షయము ఆ నీటితో కదిలిపోతుందట ఎప్పుడు కదిలిపోతుంది ఆ కడిగినటువంటి జలాన్ని రెండు చుక్కలు అలా ఆనించి నెత్తిన జల్లుకున్న మరుక్షణంలో పెడుతుంట కడిగి ఊరుకుంటే చాలదు ఆ కడిగిన తరువాత ఆ నీళ్లు తీసుకుని అలా చల్లుకున్న మరుక్షణంలో ఆ పాప సంక్షయమంతా ఏమైపోతుందండి నశించిపోతుంది పరమాత్మ నీవు కాళ్ళు గడగడం ఏమిటయ్యా నేను యాదవుడనయ్యా అన్నాడు పరమాత్మనని చెప్పలేను సర్వం సహా కర్తృత్వం కలిగి అన్ని రకములైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి పరమాత్మ కూడా ఏం చెప్పాడండి ఆ క్షణంలో యాదవుడనయ్యా రెండు పనులు చాలా గొప్పవి అని చెప్పారండి మనం చాలా సిగ్గుపడుతూ ఉంటాం నేను చేస్తానా ఈ పని అని అనుకుంటూ ఉంటాం బ్రాహ్మణుని యొక్క పాదములు ప్రక్షాళన చేయుట ఎవరు బ్రాహ్మణుడయ్యా అనేది మళ్ళీ తరువాత తర్కం అది వేరే విషయం రెండవది ఆ బ్రాహ్మణుడు తిని వదిలేసినటువంటి విస్తరి చాలా దివ్యమైనటువంటి విషయం అంటే శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నా విస్తరి తిన్న తరువాత ఆ చేతితో ఆ విస్తరిని తీయకూడదు తనంతట తానే తీయవలే అనే పరిస్థితులలో చేయి కడుక్కుని వచ్చి తీయాడు అంతేగాని ఎంగిలి చేతితో మాత్రం విస్తరి తీయకూడదు అని శాస్త్రవచనం లోకల్లో అనేకం జరుగుతూ ఉంటాయి అవన్నీ పక్కన పెడదాం శాస్త్రం మాత్రం చెప్పుకుందాం ఆచరణ యోగ్యానికి వచ్చిందా లేదా అనేటువంటిది వేరే విషయం కలిపి ప్రభావం చేతను అనేక రకాలైన కారణాల చేతను జరుగుతూ ఉండే లోకంలో కానీ శాస్త్రం మాత్రం ఇంతే బ్రాహ్మణుడు అన్నవాడు వాడు తిన్న కంసాన్ని వాడు తీయకూడదు చేతులు ఒకవేళ వాడే తీయవలసి వస్తే ఏం చేయాలి చేతులు కడుక్కుని వచ్చి విస్తరి ఎత్తాలి అటువంటి స్థితిలో వాడి విస్తరి వాడు ఎత్తుకోవడం కాకుండా తినేసిన తర్వాత విస్తరి ఎవరైతే ఎత్తుతారో వాళ్లకు వెయ్యి మందికి ఒక్కసారి భోజనం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది ఏం చేసిన పుణ్యం వస్తుందండి భోజనం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది తిన్న విస్తరి ఎత్తేస్తే కారణం చేత ఈ రెండు చాలా దివ్యమైనటువంటివి పునీతమైనటువంటి కర్మలు అందులో కాళ్ళు గడిగేటువంటి వాక్యాన్ని నాకు ఇవ్వవయ్యా అడిగి మరీ తీసుకున్నాడండి ఏ బ్రాహ్మణుడు వస్తున్నాడో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళా కాళ్ళు గడగడానికి వాళ్ళని తీసుకొస్తున్నాడు వచ్చి వంపు తీసుకొచ్చి పోస్తున్నాడు ఆ బ్రాహ్మలంతా ఏం చేస్తున్నారు పరమాత్మను కడగడం ఏమిటయ్యా మేం కాళ్ళు గడిగించుకోవాలి ఉదయాన్ని సిగ్గుపడుతున్నారు జలజాత ప్రభాతుల మనములో చర్చించి పాషింపలు కన తన క్వయపర బ్రహ్మంబు నీ ఇంటిలో చెలియ్యి మెనమరంతియ సచివుడై చిత్తప్రియుండై మహాఫల సయకుడై చరించుడది నీ భాగ్యంబు రజోత్తమా ఆ బ్రాహ్మణులంతా ధర్మరాజును దీవిస్తున్నారండి ఏమంటున్నారు జాత ప్రు భాని జార్థన ఆయన్ని గురించి చెప్పడానికి పదములు లేవు ఆయన సౌందర్యాన్ని వర్ణించడానికి కూడా ఎక్కడా పదాలు లేవు ఆయన యొక్క మహిమను గురించి చెప్పుకునేటువంటి అవధి లేదు అటువంటి దివ్యమైన పరబ్రహ్మము నీ ఇంటిలో చె నీకు స్నేహితుడై మేన మరంది అయి అంటే పావగారై సచివుడై నీకు అన్ని సలహాలు ఇస్తూ చిత్తప్రియుండ మల మహాఫల సందాయకుండై నీ మనస్సుకెంతో ప్రేమ కలిగినటువంటి వాడై సర్వ కర్మలలోనూ దివ్యమైన ఫలితాన్ని నీకు ఇచ్చేవాడై నీ వెంట నీ ఇంట్లో నీకు జంటగా ఉన్నాడయ్యా ధర్మరాజా ఇంకా నీకు లోపమేమున్నదయ్యా ఉండే అవకాశం లేదు అంత దివ్యమైన స్థితిని నీవు పొందావు బ్రహ్మాదులు కూడా నిన్ను గురించి ఈ పరమాత్మను గురించి చర్చించలేరు అన్ని నోళ్ళు ఉన్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు అంత దివ్యమైనటువంటి పరం ఏమండి అటువంటి పరబ్రహ్మమే నీ ఇంటే ఉన్నాడు వ్యాస భగవానుడు యాగాన్ని చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేక మంది ఋషులు వారి వారి శిష్య గణములతో వచ్చారు ఒంటరిగా రాల ఎవరిని ఋత్వికులుగా పిలిస్తే వాళ్ళు రావటం కాదు వారంతట వారుగా అనేక మంది ఋషులు వస్తే ఆచార్యుడైనటువంటి వ్యాస భగవానుడు నీవు ఉత్తగా ఉండవయ్యా నీవు సర్వోపద్రష్టగా ఉండవయ్యా నీవు హోతగా ఉండవయ్యా నీవు అధ్వర్యుడుగా ఉండవయ్యా అని ఆ వచ్చినటువంటి ఋషులను మునులకు వాళ్ళ వాళ్లకు బాజ్యతలను అప్పగిస్తే ఆయా బాధ్యతలను ఆయా ఋషులు ఆయా కాలములలో కొంచెం ఒక్క నిమిషం కూడా తప్పకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఎలా ఏ పని చేయాలో అవి చేస్తూ యాగాన్ని నిర్వహింపజేస్తున్నారు చాలా వైభవంగా ఎందుకంటే క్రియాలోపం జరగరాదు మంత్రలోపం జరగరాదు వస్తులోపం జరగరాదు వీటన్నిటికన్నా ముందు శ్రద్ధలోపము జరగరాదు వీటికి కావలసింది నాలుగు ముందు యజ్ఞం చేయడానికి ఏం కావాలండి ఆజ్యం వేసేటప్పుడు ఎప్పుడు వేయాలని చెప్పింది శాస్త్రం స్వాహా చెప్పినప్పుడు కాదండి అంచై సురట పాదం ధారయాశ్చయే అని ఆగమశాస్త్రం స్వాహ అంటాడు వాడు అవునా కాదా ఆ చిట్ట చివరా అన్నాడే అప్పుడు పడాలండి అంచై సురఢయా చిట్టవరికి చెప్పేటువంటి ఆ స్వాహా శబ్దంలో ఉన్న అకారం ఎప్పుడు వినబడుతుందో అప్పుడు పడాలి ఆ స్వాహ అని మొదలు పెట్టకముందే మన పని అయిపోతుంది కదా అని వేసేస్తే లేదు ఏ కారణం చేతో కాస్త తూలుడొచ్చి స్వాహ అని వాడనంగానే అయిపోయింది అని మళ్ళీ వీడు ఒకవేళ ఈ చేసే సమయంలో మన చేత పిలవబడిన పెద్దలు ఎవరైనా వస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది వచ్చారా గాంధీ గారు రండి రండి గాంధీ గారు వచ్చారే యో వారికి కాఫీ ఇవ్వండి అక్కడ దోశలు వేస్తున్నారు కదా వారికి పెట్టండి ఈ లోపల పద్నాలుగు స్వాహాలైపోతాయి ఒకవేళ ఇతడు వేసినా అతడి మనస్సంతా ఎక్కడుంది గాంధీ గారు వారికి తాను చేసేటువంటి మర్యాద పిలిచాడు కదా అందుకోసమే ధర్మరాజు ఏం చేశాడు పని విభజన చేశాడు ఏం చేశాడండి పని విభజన ఎవరెవరు ఏ పని చేయాలో పనికి వాళ్ళని అప్పచెప్పాడు అన్నిట్లోనూ తానే ఉంటే కోమం చేయడం కష్టం ఆ ప్రక్కన అపర లక్ష్మీదేవి వలె కూర్చుని ఉన్నది ఎవరయ్యా అంటే ద్రౌపది ఎలా ఉన్నదండి ఆవిడ ఎవరు వ్యాసుని భాం కూడా ఇదే ఆవిడ సాక్షాత్తు పరాత్పరి మణిపుర నివాసిని అయినటువంటి లలిత పర భట్టాధిక యొక్క అంశయే ఇక్కడకు వచ్చింది అని లేదా సాక్షాత్తు ఐదుగురు దేవేంద్రులు వచ్చారు కనుక శశీదేవియే ఇక్కడికి వచ్చింది ఎట్లా భావించు కానీ ఆవిడ ఎవరయ్యా అంటే అమ్మవారే అంతే తప్ప ఆవిడని అపవిత్రంగా భావించేటువంటి అవకాశం దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి చక్కని రూపు దాల్చినటువంటి సాక్షాత్తు అమ్మవలే ఆ ప్రకటన కూర్చుని ఉన్నది ఆ వేదిక ఎలా ఉన్నది యజ్ఞ వేదిక రంగరంగ వైభవంగా ఉన్నది ఆ కూర్చున్న ఇద్దరు ఆ ధర్మనందరుడు ఆ ద్రౌపది కూడా దివ్యమైన కాంతులు వెలార్చు హవిష్యులు అందిస్తే వ్యాసుడే మంత్రపూతంగా వాళ్ల చేత హవిర్భాగములు అందరి దేవతలకు అందిస్తుంటే ఎలా ఉన్నదయ్యా ఏ దేవత మంత్రం చెప్పి హవిస్సు వేస్తే ఆ దేవత వచ్చి చేతిని అందించి హవిస్సులు స్వీకరిస్తారు మనం హోమగుండల్లో వేస్తే తీసుకుంటారో లేదో మనకు తెలియదు అని కదా మన భావన అవునా కదా చాలా మంది ఏమనుకుంటారు కుహనా పండితులు చాలా మంది ఉన్నారు మొన్న మధ్య వాదించాడు ఒక ఆయన టీవీలో ఆ నెయ్యంతా తీసుకుపోయి గోతులో పోసినట్టుగా పోస్తున్నారండి ఒక్కొక్క డబ్బా వేలకు వేలు పెట్టుకుంటున్నారు ఈ బ్రాహ్మణకి బుద్ధి లేదు ఎంత నెయ్యండి దాన్ని కొనే డబ్బులు పెడితే వాకిట్లో కూర్చున్న బిచ్చగాడికి అందులో నీవు వెయ్యవ వంతు వేసిన వాడు అన్నం తింటాడు ఎవరికిచ్చినట్టు ఆ నెయ్యి ఎవరికి పోసినట్టు ఎక్కడున్నారు దేవతలు ఎవరు తాగుతాడు నెయ్యి మనం తాగితే దాఖమేసి ప్రాణాలు పోతాయే దేవతలకు మాత్రం పోవా అతడు చెప్పినటువంటి దాంట్లో కొంతవరకు నిజం ఉన్నది అంతా నిజం కాదు విజయనగరం అని రాజా ఆ విజయనగరం రాజా గారు చండీ యాగాన్ని చేశారు ఇప్పుడు కాదు నా చిన్నతనంలో నేను చేయటం చూడలేదు గ్రంథంలో చదివిన విషయం మీకు చెబుతున్నా విజయనగరం రాజా వారు చండీ యాగం చేశారు ఆ యాగం యొక్క చివరి రోజున పూర్ణాహుతి రోజున రాజమండ్రిలో ఉండేటువంటి ఉప్పులూరి గణపతి సిద్ధాంతి గారు గణపతి శాస్త్రి గారని గొప్ప వేద పండితుడు అనేక మందిని తయారు చేసినటువంటి మహానుభావుడు ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి సన్మానం చేయాలి ఆలోచన ఆ రోజులలో ముప్పై ఆరు చేసేటువంటి శాలువ తయారు చేయించాడు ఆయనే ఒక శాలువ ఖరీదు ముప్పై కారణం ఏమంటే దాని అంచు మొత్తం బంగారమే జరి బంగారం జరి వెండి జరిగి కాదు అంత దివ్యమైనటువంటి శాలువ తీసుకొచ్చాడు ఆ పూర్ణాహుతి రోజున ఆయన్ని పిలిపించాడు ఆయనకి సన్మానం చేశాడు ఆ సన్మానం చేసి ఆ శాలువా కప్పిన తర్వాత గణపతి శాస్త్రి గారు అడిగారు రాజావారు ఈ శాలువా నాదేనా అని అడిగాడు అయ్యా మీకు కప్పాం కదా మీదే అన్నారు వెంటనే శాలువా తీసి మమహం సంప్రతే నమమ స్వాహ ఎక్కడ వేశాడు ఆయన హోమగుండల్లో వేసేసాడు రాజుగారికి కోపం వచ్చింది ఇంత ఖర్చు పెట్టి వెనక్కి కప్పితే నిప్పుల పాలు చేశాడు ఏమిటి పరిస్థితి అయినా గణపతి శాస్త్రి గారిని అనలేడు ఎందుకంటే మహానుభావుడు వేదం వేదార్థం కూడా చెప్పగలిగినటువంటి పండితుడు సామాన్యమైన పాండిత్యం ఇంకా అటువంటి స్థితిలో ఏం మాట్లాడలేకపోయాడు మదలకుండా ఊరుకున్నాడు యజ్ఞమైపోయింది రుత్వికులకు రక్షిచ్చారు ఎవరితో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు అయిపోయిందా రాత్రికి పడుకున్నాడు రాజేవారు తెల్లవారు సామున గంటలు దాటిన తర్వాత ఒక తియ్యని కమ్మని కళ ఆ కళలో ఎవరు కనపడ్డారండి ఆయనకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప చండీపరదేవత దర్శనమిచ్చిందా ఆయనకు ఈ కలియుగంలోనే ఎలా దర్శనమిచ్చిందో తెలుసునా గణపతి శాస్త్రి గారు వేసిన శాలు ఆ కప్పుకుని ఇప్పుడు చెప్పండి హోమగుండంలో వేసినటువంటి పదార్థం వృధా అమ్మకు చేరిందా ఖచ్చితంగా చేరుతుందండి అమ్మ కనపడకపోవచ్చు లేదు అంటాం చాలా పొరపాటు రాత్పర్యైనటువంటి తల్లి సర్వాంతర్యాలు నీలో ఉన్నది నాలో ఉన్నది అందరిలోనూ ఉన్నది ఉన్నటువంటి తల్లిని చూడగలిగినటువంటి కన్నులు కన్నులు ఆ మనిషిని మాత్రమే చూడగలిగినటువంటి అవి కళ్ళు కావు కేవలం భౌతికమైనటువంటి భావన కలిగినటువంటి కనుక ఏ స్థితిలో హోమం చేస్తే ఆ హోమం చేయబడినటువంటి హవిష్యులు అగ్నిహోత్రుని ద్వారా ఆయా దేవతలకు అందుతాయో తెలుసుకుని ఆ ధర్మాన్ని అనుసరించి చేయాలి కనుక మంత్రలోపం ఉండకూడదు తంత్రలోపం ఉండకూడదు చేసేటువంటి తంత్రం ఉంటుంది దాంట్లో లోపం ఉండకూడదు వస్తులోపం ఉండకూడదు అర్థమైందా అండి మనం తినేటప్పుడేమో ఏ మత్స్యాలేని అరటిపళ్ళు ఉన్నాయేమో అని చూస్తాం ఆ గెలవైపు భగవంతుడికి నైవేద్యం పెట్టేది కనుక అది ఎంత నల్లబడిన పర్వాలేదు ఎంతవరకు న్యాయం అదేమంటే వాడు తినడు కదా మరి ఏ ఉద్దేశంతో పెట్టావురా నువ్వు దసరా ఉత్సవాలు వస్తే ఏమండి ఇవాళ అమ్మవారికి గాజులు వేద్దామనుకుంటున్నాను వెయ్యమంటారా అని అడిగింది మీ నాకే అభ్యంతరం వెయ్యమన్నాడు ఎంత పప్పు పోయమంటారు అని అడిగింది వాడిని అడగడం ఏమిటండి ఈ ఎంత పప్పు పొయ్యమంటారు అంటే ఎంత పప్పు అని నాకేం తెలుస్తుంది మన ఇంట్లో ఉన్నది ఎంతమంది ఆరుగురం ఉన్నాము దానికి సరిపడా ఎంత కావాలో అంత పొయ్యి అన్నాడు వాడు ఇప్పుడు చెప్పండి ఈ గారెల పప్పు పోసేది ఈ ఆరుగురి కోసమా భగవంతుడి ఈ ఆరుగురి కోసమే మరి వాడెందుకు తింటాడండి వాడికేం పని నువ్వు పోసి గారెలు చేసి అక్కడ పెట్టినా వాడు ముట్టుకోడు నువ్వు పప్పు పోసింది ఎవరి కోసం మన ఇంట్లో ఉన్నది అరుగుడు అరుగురికి ఎంత సరిపోతుందో నీకు తెలీదా పోయి అన్నాడు కనుక ఇవన్నీ చేసింది ఎవరికోసం వీళ్ళ కోసమే మరి వాడెందుకు ముట్టుకుంటాడండి పరమాత్మ నీవే తినవలే అలా తింటే తప్ప నేను కథలను అని ఎప్పుడైతే భక్తుడై వీడు అడుగుతాడో ఖచ్చితంగా భగవంతుడు తింటాడండి పండరీపురంలో పసివాడు పెడితే పండరినాథుడు తిన్నట్లుగా కలియుగంలోనే జరిగినట్లుగా పండరినాథుని చరిత్రలో ఉన్నది ఉన్నదా లేదా అండి చెప్పింది వాడు పెట్టాడు వాడు ఒక్కడే తినలేదట వాళ్ళ ఆవిడ్ని కూడా పిలుచుకొచ్చాట వాడు రుక్మాబాయి వాడు అన్నం పెడుతున్నాడు పెడుతున్నాడు తిందాను రా అని వాళ్ళ ఆవిడ్ని కూడా పిలుచుకొచ్చి చక్కగా అక్కడ కూర్చుని వాడు ముద్దలు కలిపి చేతిలో పెడితే నోట్లో పెట్టుకున్నాడు విఠలనాథుడు సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది ఏ యుగంలోనో కాదు కలియుగంలోనే అవునండి మీరాబాయితో కలిసి నాట్యం చేశాడు ఇవన్నీ కలియుగ ప్రారంభంలో ప్రారంభ కలియుగం చాలా కాలం నడిచిన తర్వాత కూడా ఈ గుంటూరు దగ్గర కాజ అనే ఒక ఊరుంది కాజ ఆ విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దోలో ఆ కాజలో నారాయణ తీర్థులు అనేటువంటి ఓ మహానుభావుడు ఉండేవారు తరంగాలు రచించారు ఆయన రోజుకొక్క తరంగం రచించి అది పాడుతూ భజన చేసేవాటండి తాళాల చేతిలో ఉండి భజన చేసేవాట కృష్ణ పంచాయతనం దివ్యమైనటువంటి మందిరం ఓ పూరి ఇప్పుడు దాన్ని భవనంగా మార్చాలి మనం వెళ్తుంటే ఆ ఫ్లైఓవర్కి పక్కనే ఉంటుంది నారాయణ తీర్థుల ఆశ్రమం ఈసారి వెళ్ళేటప్పుడు చూడండి ఖచ్చితంగా ఆయన కూర్చుని పాడుతూ కర్తను వేసేవాటండి ఆ పంచాయతనానికి అవతల కృష్ణ పరమాత్మ నిలబడి నాట్యం చేసేవాట ఖచ్చితంగా సాకారంగా కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి నాట్యం చేసేవాడు ఒక్కరోజున ఆయన నాట్యం చేస్తుంటే నారాయణ తీర్థులు గానం చేస్తుంటే ఆ కృష్ణ పరమాత్మకు తాళం తప్పిందిట ఏం తప్పిందండి తాళం తప్పింది వెంటనే నారాయణ తీర్థులు రే తాళం తప్పుతున్నవరా జతి మార్పు వచ్చింది అని తన చేతిలో ఉన్న తాళాలు ఉన్నాయే అవి కాళ్ళ మీద వేసుకొట్టేటండి తాళం తప్పిందని వెంటనే కాలు పక్కకు తీసి నిలబడ్డాటాయన కాలుకి తగులుతుందేమోన ఆ దృశ్యాన్ని చూచిస్తకుందీర్తనం రాశాడా అప్పటికప్పుడు ఆ భగవంతుడు తన యొక్క పిల్లలతో మమేకమై లోకంలో సంచరించినటువంటి నిదర్శనాలు ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఈ కలియుగంలోనే కనబడుతున్నాయండి ఇంకా ఈ ఇరవయో శతాబ్దంలో కూడా భగవంతుడు అంటావ ఏమిటా అంటే పద్దెనిమిదో శతాబ్దంలో భగవంతుడు ఇరవై ఒకటిలో ఉండడా ఏ కాలమైనా ఉన్నాడు ఎప్పుడైనా ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడు అంతటా ఉన్నాడు సామాన్యమా అండి ఒక దుర్మార్గుడి కోసం సగం శరీరం మానవుడుగా సుగం శరీరం మృగంగా తయారై వచ్చాడు ఎవరి కోసం వచ్చాడండి దుర్మార్గుడి కోసమే వచ్చాడే మంచిగా పిలిస్తేరాడా ఖచ్చితంగా వచ్చి తీరుతాడు మనం పిలిచే పిలుపులో లోపం ఉన్నది కనుకనే కనబడటం లేదు ఇది సత్యం ఎప్పుడైతే మనస్సుతో పిలిచావో ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదండి వాడు ఎక్కడి నుంచి రావాలి ఇక్కడే ఉన్నాడుగా కనుక అక్కడికక్కడ ప్రస్ఫుటమవుతాడు అటువంటి వాణ్ణి పొందాలి అటువంటి వాణ్ణి అక్కడ పెట్టుకొని సాక్షాత్తు పద్దెనిమిది పురాణములు రచించి అపౌరుషేయములైనటువంటి వేదములు కుప్పలు తెప్పలుగా పడి ఉంటే వాటిని ఒక వర్గీకరణ చేసి వాటికి నామకరణం చేసి వ్యాసం చేసిన వ్యాస భగవానుడే వచ్చి మంత్రపూతంగా యజ్ఞం చేయిస్తున్నాడు ఆ యజ్ఞానికి ఫలము దక్కకపోవటం అనేటువంటిది అంత పునీతమైనటువంటిది అంత దివ్యంగా జరుగుతుంది ఈ యాగం పరిసమాప్తి సమయం ఎన్ని రోజులు జరగాలి మూడు రోజులు జరగాలి యాగం మూడవ రోజు వచ్చింది పూర్ణాహుతి జరిగిందండి పూర్ణాహుతి అయిపోయిన తరువాత అదే యాగశాలలో అంతర్వేది అని ఒక గొప్ప సింహాసనం ఉన్నది ఏమిటండి అది అంతర్వేది దాని పేరు అంతర్వేది అనే దానికి ప్రస్ఫుటమైనటువంటి అర్థం ఏమంటే హృదయము అని అర్థం అంతర్వేది లోపల ఉండేటువంటి వేదిక వేదిక అంటే కూర్చునేది ఈ లోపల ఎవరినైనా కూర్చోబెట్టాలి అంటే ఉండేటువంటి వేదిక ఏది హృదయం మనస్సు కాదు మనస్సు చింతనకు సింహాసనం హృదయం ఉన్నదే హృదయం వేరు మనస్సు వేరు ఆ హృదయం పుష్పక విమానం లాంటిది ఎంతమంది వచ్చినా దాంట్లో చోటు దొరుకుతుంది వాళ్ళ పుష్పక విమానం శ్రావణాసురుడి దగ్గరే కాదు మన దగ్గర కూడా ఉంది ఎవరిని ఆప్యాయతగా దగ్గరకు తీసుకుందామన్నా వాళ్లకు హృదయంలో చోటు లభిస్తు లభిస్తుందా లభించదా గొప్ప పుష్పక విమానం మన దగ్గరే ఉంది అసలు మన దగ్గర లేనిది ఏది లేదు కనుక అంత దివ్యమైనటువంటి అంతర్వేది ఆ అంతర్వేది అనబడే గొప్ప సింహాసనం మణిమయమై విరాజితమై ప్రకాశిస్తున్నది ఎప్పుడైతే యాగం పరిసమాప్తి అయి పూర్ణాభుతి ఆ సభలో ఉన్నటువంటి రాజులంతా వచ్చి ఆ అంతర్వేది ముందు ఉన్న సింహాసనముల పైన కూర్చున్నారంట ఎంతమంది కూర్చున్నారో లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు అర్థమైందా వీళ్ళందరూ భోజనాలు చేస్తుంటే ఇక్కడ విచిత్రం చెప్పారు లక్ష మంది భోజనం అయిపోతే ఒక్కసారి గంట కొట్టేటువంటి గంటను పెట్టేటండి ఎవరు ధర్మరాజు లక్ష మంది అయిపోతే అది ఒక్కసారి మోగుతుంది ఎన్ని లక్షలైతే అన్నిసార్లు మోగుతుంది రోజుకి ఎంతమంది వచ్చి భోజనం చేస్తున్నారు ఈ మూడో రోజున అదే పనిగా మోగటం మొదలుపెట్టిందటండి ఎవరు ఆ గంట ఆగకుండా మోగుతోంది ధర్మరాజుకి అనుమానం వచ్చింది ఎందుకిట్ట మోగుతుంది ఏమైంది దీనికి చెడిపోయిందా కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి అడిగాడు పరమాత్మ ఎందుకంటే మోగుతుంది ఎన్ని గంటలు కొట్టిందో అన్ని లక్షల మందితో సమానమైన వాడు ఎవడో వచ్చి భోజనం చేస్తున్నాడయ్యా అందుకనే ఆగకుండా అన్ని లక్షల మందితో సమానమైన అటువంటి వాడు భోజనం చేస్తున్నాడు ఎవరో వెళ్ళి చూసిరావయ్యా రహస్యంగా చెప్ ఈ పాండవులు ఐదుగురు భోజనశాలలోకి వెళ్ళారండి ఏమండి మన భోజనశాలే ఎంతుంటే అన్ని లక్షల మంది తినే భోజనశాల ఎంతుండాలి వాడు ఎట్లా వెతకాలి రథం మీద వెళ్ళి వెతకద్దు అవునా అలా వెతకడానికి ఐదుగురూ పడ్డారు ఒక మూల దిగంబరుడై కూర్చుని భోజనం చేస్తున్నాడు మహానుభావుడు ఎవరయ్యా అంటే వ్యాసుని కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుడు ఆ సుఖయోగీంద్రుడు ఒక్కడు తింటే కొన్ని కొన్ని కొన్ని కొన్ని కోట్ల మందితో సమానం లక్షలు కూడా కాదు అందుకే అది ఆగకుండా మోగుతుంది అర్థమైందా అండి ధర్మజుని పరిపాలనలో ఒక యంత్రం కూడా తాని తన యొక్క విద్యుక్త ధర్మాన్ని తాను వదిలిపెట్టలేదు ఇవాటి రోజున మనసున్న మనిషి కూడా ఎప్పుడు అధికారి బయటకెడతాడా మనం కాసేపు వాళ్ళ మీద పడుకుందాం అనుకుంటాడు వాడు ఏమండి పదకొండున్నరకు వచ్చేటట్ట ఆఫీస్కి ఒక లక్కు యూడిసి పదకొండున్నరకు వచ్చేట్టు వాడు ఆఫీసర్ చూస్తూనే ఉన్నాడు అద్దాల క్యాబిన్ వాడి ఏం మాట్లాడాల ఆఫీసరు ఖచ్చితంగా ఐదు అయ్యేటప్పటికి మళ్ళీ బయటకెడుతున్నట్టు పిలిచాడు పిలిచి ఏమయ్యా పొద్దున గంటన్నర ఆలస్యంగా వచ్చావు పదింటికి రావాల్సింది పదకొండున్నరకు వచ్చావు ఇప్పుడు ఐదింటికల్లా వెళ్ళిపోతున్నావే ఏమన్నా న్యాయమేనా అడిగాడండి వాడేమన్నాడో తెలుసా అండి ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చెయ్యనండి పొద్దున ఆలస్యంగా వచ్చాను కదా ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళకూడదని ముందు వెళ్ళిపోతున్నాడు ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చెయ్యట్టు ఒక యంత్రం తనను నియోగించిన తర్వాత తన పని తాను ఖచ్చితంగా చేసింది అటువంటి మహానుభావుడు కూడా ఆ రాజసూయ యాగంలో భోజనం చేయడం కోసం వచ్చాడు ఎందుకంటే అక్రా అపరాకృత భోజనం నా కర్తవ్యం పొంతేనా పనికి భోజనం వాళ్ళు చెయ్యరు మనకు భిక్ష ఎవరు పెడుతున్నాడో వాడు సంపాదించినటువంటి ద్రవ్యము న్యాయపూతమైనదా ధర్మపూతమైనదా కాదా అనేది తెలుసుకుని అప్పుడు మాత్రమే భిక్ష స్వీకరించేటువంటి మహానుభావులైనటువంటి ఆ సుఖయోగేంద్రుడు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నాడు అంటే ఆ యాగము యొక్క దివ్యత్వం ఏమని చెప్పాలి అతడిని కన్న తండ్రి యాగం చేయిస్తున్నాడంటే ఏమని చెప్పాలి అంత దివ్యమైనటువంటి యాగం ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది ఉన్నారండి వర్ణించడానికి నోరు చాలదు సమయం చాలదు అంత దివ్యంగా చేశారు ఈ అంతర్వేది దగ్గరకు వచ్చాడు ధర్మానందుడు పూర్ణాహుతి అయిపోగానే అంతర్వేది దగ్గరికి ఆయన ఎక్కి కూర్చోడానికాదు అగ్రతాంబూలము ఎవరికివ్వాలో తెలుసుకుని వాళ్ళని దాని మీద కూర్చోబెట్టాలి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తన వారికి అందరికీ చల్లి అర్ఘ్యపాద్యముల తరువాత చందన తాంబూలాదులను అందించాలి ఎవరికివ్వాలి అగ్రతాంబూలం ఏమండి ఎవరికిస్తే అగ్రతాంబూలం సరిపోతుంది భీష్మాచార్యుని వద్దకు వెళ్ళి అడిగాడు అగ్రతాంబూలం ఎవరికివ్వమంటావయ్యా నువ్వు చెప్పవలసింది ఎందుకంటే ఈ వంశము మొత్తానికి మూల పురుషుడు ఎవరండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో న్యాయంగా వ్యాసుడే కానీ వ్యాసుడు ఎప్పుడు ఇక్కడ ఉండడం కనుక తమకు పెద్దగా ఎవరిని అప్పగించి వెళ్ళాడు వ్యాసుడు భీష్ముడిని అప్పగించాడు కనుక సలహా ఎప్పుడు కూడా ఎవరిని ఇది నేర్చుకోవలసింది అందుకని నేను చెబుతున్నది ఏంటంటే మీకు కాదండి భారతం ఎవరికి చెప్పాలి స్కూల్లో పిల్లలకి చెప్పాలి ఇవాళ రోజున వాళ్ళ నాన్న మీకేం తెలుసు నోరు మూసుకున్న పక్కన కూర్చోండి మీకేమీ ఈ విషయం తెలుసా చేయమన్నానా ఓ పక్కన కూర్చుని హైగా కృష్ణారామ అనుకోవచ్చు కదా పెద్ద అంటూను వేలు పెడతారు మీరు పైగా గౌరవం మీరు ఓ పక్కన నోరు మూసుకోమంటూనే ఏమండి ఉన్నరా లేదా కొడుకులటువంటి వాళ్ళు ఉన్న లోకంలో కనుక దివ్యాత్మస్వరూపులరా భీష్మాచార్యుడిని అడిగాడండి చెబుతున్నాడు భీష్మాచార్యుడు ఆచార్యం ఋత్విజంచైవ సంయోజంచుధిష్ఠి స్నాతకం చె ప్రియం ప్రాహు షదర్ఘ్యార్హా ధ్రువం ఆరు రకాలైనటువంటి వాళ్లకు అగ్రతాంబూలం ఇవ్వాలి ఆరుగురికి ఇవ్వక్కర్లా ఈ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అగ్రతాంబూలం ఇవ్వచ్చు ఏమిటా లక్షణం మొట్టమొదటిది ఆచార్యం ఆచార్యుడైనటువంటి వాడికి అగ్రతాంబూలం ఇవ్వాలి రెండవది ృత్విజం ఈ యాగంలో ప్రధానమైనటువంటి ఋత్విజుడు ఎవరయ్యా అంటే బ్రహ్మగారు ఆ బ్రహ్మగారిని తీసుకొచ్చి ఆయనకివ్వాలి ఒకవేళ ఆయన కాకపోతే సంయుజం దగ్గర బంధువు ఎవరో ఆ బంధువుకి ఇవ్వాలి స్నాతకంచా విద్యాభ్యాసం అయిపోయి గురువుల దగ్గర గృహస్థాశ్రమంలోకి రావడానికి అనుమతి తీసుకుని ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశింపకుండా ఉండేవాడు ఎవడో వాణ్ణి ఏమంటారండి స్నాతకుడు అంటారు పెళ్ళికి ముందు చేస్తారు కదా స్నాతకం అవునా కదా దేనికోసం చేస్తారండి పెళ్ళి కోసం ఏమి సమాధానం చెప్పారండి అవునండి మరి అంతే కా కాలం మారిపోతే అర్ధాలు మారిపోతాయి భావాలు మారిపోతాయి స్నాతకము అంటే విద్య పూర్తి అయినది అని గురుదేవుడు అంగీకరించుట అంతే అంతే అని యూనివర్సిటీలో చేస్తారు కదండి దాన్ని ఏమంటారు తెలుగులో స్నాతకోత్సవం వాడి చేతికి పట్టా ఇస్తారు ఓ టోపీ పెట్టి ఓ గౌన్ తొలిగి ఇస్తారా ఇవ్వరా దాన్ని స్నాతకోత్సవం ఇప్పుడు నీకు అర్హత ఉన్నదా బయటికి వెళ్ళి నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఆ రోజుల్లో ఉద్యోగం అర్హత కాదు విద్య పూర్తి అవ్వడమే అర్హత అర్థమైందండి డబ్బు సంపాదన అసలు దాని గురించినటువంటి ఆలోచనే లేదు ఆయా యుగాలలో ఏది కలిగితే దానితో ఆనందపడి తిని బ్రతికేవాళ్ళు తినటానికి కూడా ఏది దొరికితే అది ఇవాళ నాకు పశ్చిమిరపకాయ బజ్జీలు చేసిపెట్టు అని భర్త అడిగితే పొరపాటునవిడ శనగపిండి లేక చేయలేకపోతే ఆ కంచం ఎట్లా విష్ణు చక్రమే దూరం ఎప్పటిదాకా అండి రెండు అంగుళాల దూరం ఏమిటా దూరం నాలుకా దాని రుచి ఎప్పటి వరకు తెలుస్తుంది ఆ నాలుగు మీద ఉన్నంతవరకు అది దాటిన తర్వాత వాడు మైసూర్పాకు తిన్నా ఒకటే మట్టిగడ్డ తిన్నా ఒకటే ఈ రెండం కూడా అలా దూరంలో ఉండే దానికోసం ఎన్ని తిప్పలు పడుతున్నామండి కాస్తా కూస్తా తిప్పలా అప్పుడప్పుడు బస్సుల్లో వెళుతూ చూస్తూ ఉంటా నేను ఆటోలో పెడుతున్నావు ఆ హైదరాబాదులో పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి రోడ్డు మీదే ఇంతంత బంతుల్లాగా ఉంటాయి వాటికి ఏదో పొడిచివాడు దేంట్లోనో ముంచి పెడుతూ ఉంటాడు వాడిని చూసినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది కలెక్టర్ని కూడా చిప్ప చేతిలో పెట్టి లైల్లో నుంచో పెట్టేవాడి నువ్వు కదా వాడి చేతిలో చిప్ప పెడతాడు వాడు లైల్లో నుంచో వాళ్ళు ఎందుకంటే వీడికోడి వాడుకోడి వాడుకోడి వరుసనే పెట్టాలి అవునా కదండి ఎన్ని దేనికోసం అయ్యా అంటే ఆ నాలుగు మీద ఉండేదానికోసం అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో మనకి తెలియదు ఈ రహస్యం బాగా వంట పట్టిన వాళ్ళు కనుక పూర్వపు వాళ్ళు ఖచ్చితంగా అట్లాగే తినేవాళ్ళు ఏది దొరికితే దాంతో తినేవాళ్ళు ఏది దొరక్కపోతే ఉత్త ఉప్పు కారం వేసుకుని ఇంత నూనె పోసుకుని అన్నం తినేవాళ్ళు అలా కాలక్షేపం చేశారు లేదు అనుకుని ఏమీ దిగులు పడి పాడైపోలేరు అర్థమైందా ఎంత ఉన్నా ఇది లేదే అనే లోపంతో ఏడుస్తూ మన పాటను మనమే కొని తెచ్చుకుంటున్నాం ఇవాటి రోజున లేకపోతే అందుకని పోతన గారు భాగవతంలో చెప్పాడు తృప్తి చెందని మనుషుడు సప్త ద్వీపములం తృప్తి లేనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిన వాడు బాగుపడేటువంటి అవకాశం లేదు బొమ్మన కనుక ఎవరెవరిని కూర్చోబెట్టాలి అంటే ఆరుగురిని కూర్చోబెట్టాలి ఈ ఆరు లక్షణాల్లో ఎవరున్నా కానీ ఏ ఒక్కటి ఉన్నవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టచ్చు ఏమిటి ఆ లక్షణాలు చెప్పండి గుర్తున్నాయా ఇప్పుడేగా చెప్పుకుంది మొదటిది ఏమిటండి ఆచార్యత్వం లేదా లేదా దగ్గర బంధువు స్నాతకుడు అర్థమైందా తరువాత వాడు ఐదో వాడు ప్రియం చాలా ఇష్టమైనటువంటి వాడు దగ్గర వాడు కావలసినటువంటి వాడు ఏమండి షడర్ఘ్యాక అర్హాక నృపం తేటా అర్ఘ్యాన్ అభిగతాన్ ఆహు సంప్లవత్సరో ఈ ఆరు లక్షణాల్లో ఏ ఒక్కటి కలిగినా వాన్ని తీసుకువెళ్ళి ఆ అంతర్వేది పైన కూర్చుండబెట్టి ముందు కాళ్ళు గడగాలి ధర్మనందన ఆ తరువాత గంధ పరిమళాలు ఒంటికి అలదాలి ఆ తరువాత దివ్యమైనటువంటి వస్త్ర ఆభరణములను సమర్పించాలి ఆ తరువాతనే అగ్ర తాంబూలమును అందించి మీ అన్నదమ్ములు నీ భార్య అతడి పాదాలకు నమస్కరించాలి అప్పుడు ఈ యాగము పరిపూర్ణం అవుతుంది అప్పటిదాకా పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం చాలా సంతోషం ఎవరికి ఇప్పుడు ఆచార్యత్వం ఎవరికి ఉన్నది ఋత్విక్కుడెవరు దగ్గర బంధువు స్నాతకుడు ప్రియ బంధువు ఏమండి వయో అధికుడు బాగా వయస్సులో పెద్దవాడు ఎవరెవరున్నారు ఇక్కడ కనుక నా నిర్ణయం కన్నా తాత నీ నిర్ణయం అయితేనే మంచిదయ్యా కనుక ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలో నువ్వే చెప్పవయ్యా అని భీష్మునికే మళ్ళీ బాధ్యత భీష్ముడు ఏం చేశాడు ఆ పంతిని ఇటువైపు కొట్టాడు ఇప్పుడు ధర్మరాజు ఏం చేశాడు ఆ బాధ్యత నువ్వే తీసుకోవయ్యా అన్నాడు ఆలోచించి ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరురా కనుక అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అంటే మీ సచివుడు అనుంగు రక్షకుడు సర్వకార్య దురంధరుడు మీ వంశమునకు కంటికి రేప అయినటువంటి కృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలాన్ని ఇవ్వండి అన్నారు కరతాళ ధ్వనులు మెన్ను ముట్టినాయి ఏమండి మొత్తం అందరూ కరతాళ ధ్వనులు చేశారు ఎందుకు మన చేతులు కలవటల్లా తెలియటల్లా ఏమంటే ముట్టినై కరతాళ ధ్వనులు నారదుడు మాత్రం జాననిష్ఠుడై కూర్చున్నాడండి రాబోయేటువంటి విషయం నారదునకు వెంటనే స్ఫూరించింది జరగబోయేటువంటి సంగతి అందుకని కృష్ణ పరమాత్మ తాను ఏది చేయదలుచుకున్నాడో అది ఈ సభ చెడిపోకుండా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఎందుకంటే ఉత్సవం ఎంత వైభవంగా జరిగింది చాలా వైభవంగా జరిగింది ఎన్ని కానుకలు వచ్చినాయో చెప్పలేము ముందు అవి చూసుకోవాలి కదా ఒక్కొక్క పెళ్ళిలో అయితే పుస్తకం పట్టుకు రాసుకుంటూ ఉంటారు సుబ్బరామయ్య గారు వెయ్యి నుండి పదహారులు రాసుకుంటారు కంగారు పడు మాకండి తీసుకోము ఏమంట రెండు వేల నూట పదహారు ఇంటే రాసుకుంటుంటే నాకు తెలియక నిజంగానే తెలియక అడిగా ఎందుకంటే నేను కూడా ఇచ్చా డబ్బులు ఇస్తే వాళ్ళు మీ పేరు చెప్పండి అని రాసుకుంటున్నారు అయ్యా దేనికండి రాసుకోవడం అని అడిగా ఏం లేదండి వాళ్ళ మీ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు మేము వస్తాం కదా అప్పుడు ఈ పుస్తకం చూసి మీరు ఎంత ఇచ్చారో అంతే ఇవ్వడం కోసం ఉన్నాడు అవి మనం ఐదు వందలు ఇస్తే వాళ్ళు ఐదు ఇస్తారు మనం వెయ్యుడు ఇస్తే వాళ్ళు వేనుడు పదవి ఇస్తే నమ్మవాయినం కూర్చుకుంటే నమ్మవాయినం ఏమి ధర్మం ఇది చిత్తచివరికి ఇచ్చి పుచ్చుకునేటువంటి కానుకలు కూడా వ్యాపారం అయిపోయినాయి కదా కలి ప్రభావం చేతఓ కలి నీ యొక్క ప్రాభవం ఎంత గొప్పదిరా అనుకోక తప్పలేదండి వాస్తవం కనుక ఏ ఉద్దేశంతో తీసుకుంటారో తెలియదు ఏ ఉద్దేశంతో ఇస్తారో తెలియదు కానీ ధర్మనందులకు ఇచ్చిన వాళ్ళంతా కూడా వాళ్లను వాళ్ళు సమర్పించుకోవటం ఇచ్చిన కానుకలే తప్ప మళ్ళీ పుచ్చుకోవటం కోసం ఇచ్చినవి కావు అనంతమైనటువంటి రక్త రాసులు బంగారు రాసులు ధనరాశులు కావలసినటువంటి రథములు గజములు అశ్వములు సేవకులు సేవకురాండ్రు ఎంతమంది కానుకలుగా వచ్చిన ఇవన్నీ స్వీకరిస్తున్నవాడు దుర్యోధనుడే మొత్తం అన్ని ర్థమైందా అండి అన్నీ తీసుకుంటున్నాడు జమ చేస్తున్నాడు ఖర్చు పెట్టేవాడు విదురుడు ఖర్చు పెడుతున్నాడు ఎవరెక్కడ ఏ పనులు జరగాలో జరుగుతున్నాయి కానీ ఈ మీద కూర్చోబెట్టవలసింది కృష్ణ పరమాత్మని అనే సలహా చెప్పాడు ఎవరు చెప్పింది భీష్ముడు ఎప్పుడైతే చెప్పాడో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టినాయి భీష్ముడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా కాక కృష్ణ పరమాత్మను అంతర్వేది మీద కూర్చోబెట్టడానికి వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షము ఆ సభలో లేకపోలేదు ఎక్కడో చూడం ఉంటాడు కదండి అవునా కదా ఎంత మంచి దొండకాలు అయినా ఎక్కడో చోట చేదు ముక్కడానికి తగులుతుంది అట్లాగే ఇంతమంది సభలో ఇంతమంది కరతాళ ధ్వనుడు చేస్తే తాను ఒక్కడే వ్యతిరేకించి ప్రతిపక్షంలో నిలబడినటువంటి వాడు ఒక్కడు ఉన్నాడు చేతి దేశమును పరిపాలించేటువంటి శిశుపాలుడు గొప్ప జన్మరహస్యం వాడింది ఆ శిశుపాలుడు ఎవరి కొడుకు అంటే శృత సేన అనే ఆమె యొక్క కొడుకు కుంతిదేవికి చెల్లెలు కుంతిదేవి పెద్దది రెండు శృత యోగిని మూడు ఆవిడ శృత సేన నాలుగో ఆవిడ శృతవంతి ఐదు ఆవిడ శృత కీర్తి అర్థమైందండి ఆ భాగవతంలో వస్తుంది శృతకీర్తి అనేటువంటి ఆవిడ చిట్ట చివర ఆవిడ ఆవిడ కూతురే భంతరా అర్థమైందండి ఆ శృత కీర్తి ఆవిడ కూతురు అయితే ఈ శృత సేన యొక్క కొడుకు వీడండి వీడు పుట్టినప్పుడు ఎట్లా పుట్టాడంటే నాలుగు భుజములతో మూడు కన్నులతో పుట్టాడు వీడు నాలుగు భుజాలు ఉన్నాయి మూడు కళ్ళు ఉన్నాయి లోకం అంతా ఒక రకంగా ఉంటే వీడు ఇంకొక రకంగా ఉన్నాడు చాలా విచిత్రంగా ఉన్నాడు కదా ఈ పిల్లవాడిని ఎట్లా పది మందిని పిలిచి చూపించాలి వీడికి నామకరణం ఎట్లా చేయాలి వీడిని ఊయల్లో ఎట్లా వేయాలి ముత్తైదూరను ఏమని పిలవాలి అని ఆవిడ మదన పడుతుంటే చెప్పింది ఆవిడకు ఎవరి చేతిలో ఈ పిల్లవాణ్ణి ఉంచితే ఆ మిగిలిన రెండు భుజములు ఎక్కువగా వచ్చిన కన్ను లుప్తమవుతుందో అతడి చేతిలోనే ఈ పిల్లవాడి మరణము ఉన్నది అది నువ్వు తెలుసుకునేంత వరకు వాడి చేతులు అట్టగే ఉంటాయని చెప్తా అప్పటి నుంచి ఈ శృత ఏం చేయడం మొదలుపెట్టింది వచ్చిన ప్రతి ఆ పిల్లవాడిని అవడం వాడిని చూసి ఎత్తుకోవాలంటేనే వాళ్ళకు భయం ఎందుకు అందరు పిల్లలు ఓ రకంగా ఉంటే మీరు ఇంకో రకంగా ఉంట అందుకోసమని అందరి చేతులు పెట్టింది ఒకనొక సమయంలో ఈ శృత సేనను చూడడానికి కుంతిదేవిని కూడా వెంట పెట్టుకుని బలరామ కృష్ణుడు వచ్చారండి కుంతిదేవిని వెంట పెట్టుకు వచ్చారు ఆ బలరామకృష్ణులు రాగానే ఆ పిల్లవాడిని బలరాముని చేతిలో పెట్టింది అక్కడి నుంచి తీసుకున్నది కృష్ణుని వచ్చిన వాళ్ళందరి చేతిలో పెట్టడమే కదా కృష్ణుని చేతిలో కూడా పెట్టింది ఎప్పుడైతే కృష్ణుని చేతిలో పెట్టిందో వెంటనే ఎక్స్ట్రా ఉన్నటువంటి రెండు భుజములు లుప్తమైపోయినాయి మూడవ కన్ను కూడా పోయింది ఆవిడికి అర్థమైంది చేతిలోనే వేడి మరణం ఉన్నది ఆనాడే ఆ శృతసేన కృష్ణ పరమాత్మను పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించింది నీ చేతిలో నా పిల్లవాడి మరణం ఉన్నదయా కనుక నా పిల్లవాడిని కాపాడవలసింది చెప్పాడు కృష్ణ పరమాత్మ వంద దోషముల వరకు సహిష్ట మనకేమర్థమైందండి చిన్నతనం పుట్టినప్పటి నుంచి లెక్క పెట్టుకుని భగవంతుడు మన పట్ల కూడా ఎన్ని దోషాలు లెక్క పెడతాడు అది దాటింది అంటే అంతే తప్పదు అందుకని మనకి మనమే జాగ్రత్త పడుతూ ఉండాలి అందుకని వాడికి పెట్టిన పేరు కూడా శిశు పాలహ శిశువు కాని లోకంలో ఆ శిశువు ఇప్పటిదాకా ఎన్ని దోషాలు చేసి ఉంటాం లెక్క పెడితే వందేమి కర్మ ఏమండి కానీ గొప్ప మనిషి అండి ఆవిడ ఎందుకంటే నిజం ఒప్పుకునే ధైర్యం కూడా ఉండ నిజం ఒప్పుకునే ధైర్యం ఉండాలి లోకంలో కనుక ఆ భగవంతుడు ఆనాడే చెప్పాడు సుల్తసేనకు ఏమని వంద దోషాల వరకు సహిస్తాను అత్త అది కూడా నీవు అడిగావు గనుక ఆ తరువాత నాకు కూడా సహించే హక్కు లేదు ఓపిక లేదు అలా ఏం లేదని చెప్పాడండి ఇక్కడ హక్కు లేదన్నారు ఎందుకని తప్పు చేసిన వాణ్ణి శిక్షించడమే వాడి వృత్తి ఒప్పు చేసిన వాణ్ణి రక్షించడమే వాడి వృత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండూ చేయవలసిన బాధ్యత కనుక తప్పనిసరిగా అంతే మరి ఎదురు తిరగడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు పోనీ వీడొక్కడైనా వీడికి వంత పాడేవాళ్ళు కూడా నలుగురు ఐదుగురు వెనకాల తయారయ్యారు ఎప్పుడూ దుర్మార్గుడికి ఉన్నంత ఫాలోయింగ్ సన్మార్గుడికి ఉండరు అంతే కదండి మంచికి విలువ తక్కువ ఉంటుంది బంగారం కన్నా బాగా మెరిసేదేది రోడ్డుకోల్డ్ అట్లాగే వీడి వెంట ఉండేవాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు వాళ్ళు ఏమాలోచిస్తున్నారంటే కృష్ణుడికి ఇవ్వచ్చాగివ్వకూడదా అనే విషయాన్ని పక్కన పెట్టి క్షత్రియ జాతిని అవమానించాడు క్షత్రియులలో ఎంతమంది ఉన్నారు శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అని భీష్మాచార్యుని ఆలోచన ఒక భీష్మాచార్యుని ఆలోచనే కాదు పాండవుల ఆలోచన కూడా అంతే ఒక్క పాండవుల ఆలోచనే కాదు భక్తి కలిగిన ప్రతి యొక్క ఆలోచన కూడా అంతే భక్తి లేనటువంటి వాడు ఏం చేస్తాడండి వాడికి భగవంతుడిలాగా కనపడు కదా సామాన్యమైన మానవుళ్లాగా కనపడతాడు మళ్ళీ మనము ప్రశ్న వేయవచ్చు ఏమని ఏమండి వీడికి భగవంతులాగా కనపడ్డవాడు వాడికి సామాన్య మానవుళ్లాగా ఎందుకు కనపడతాడు వాడికి కూడా భగవంతులాగానే కనపడాలి కదా అంటే ఇక్కడ అయస్కాంతం ఉంటేనే ఇనప ముక్కైనా వచ్చి అట్టుకుంటుంది అర్థమైందండి ఆ భగవంతుడు అనబడేటువంటి ఆ ఎనప ముక్క వచ్చి మనకు అటుక్కోవాలి అంటే మన దగ్గర ఏముండాలి ఆ భక్తి అనబడే ఆయుష్కాంతా ఉండాలి భక్తి లేని వాడి దగ్గరికి భగవంతుడు కూడా వెళ్ళడు వెళ్ళవలసిన ఆవశ్యకత వాడికి లేదు కనుక ఒకే ఒక్క వ్యక్తి భగవంతుడుగా భక్తుడికి కనబడతాడు సామాన్యమైన మానవుడిగా లోకాన్ని మోసం చేసేవాడిగా ఇంకొకడికి కనపడతాడు అనేక రకాలుగా ఒకే వ్యక్తి కూడా చూడవచ్చు చెప్పలేము కష్టం కలిగితే వాడు కూడా మా బంధువే ఒక ఉన్నాడు సత్యసాయి బాబా గారికి గొప్ప భక్తుడు ఎంత డివోటీ అంటే కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్ళాం ఆయనతో పాటు వెళ్ళాం మా ఊళ్ళో అవనిగడ్డ కాలు అవున్నది కృష్ణపాయ పంటకాలు దాంట్లో స్నానానికి వెళ్ళాం ఆయన సబ్బు కూడా తెచ్చుకున్నాడు నదిలో సబ్బు వాడకూడదు కదా అని చెప్పాము ఇది నదిగాతరా కాలవా కాకపోతే కృష్ణ నీరే మీరు అడిగారు కనుక స్నానానికి తీసుకొచ్చానన్నాడు సరే ఆయనతో మనకి వాదన ఎందుకు లేదన్నా మేము ఆయన కూడా దిగాడ సబ్బు ఆ సబ్బు కాస్త చేతిలోంచి జారిపోయి కాలువలో పడిపోయింది ఇప్పుడు ఆ సబ్బు వెతుక్కోవాలి కదా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి ఈ లోపల ఆ సబ్బు రెండు మైళ్ళ దూరం వెళ్ళిపోయింది ఏమిటయ్యా ఇది అంటే ఖచ్చితంగా దొరుకుతుందిరా సాయి రాముడు అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు చాలా సంతోషం అంత భక్తి సబ్బు పోతే సబ్బు దొరకడానికి కూడా ఎవరు రావాలి పుటపర్చించి సత్యసాయి బాబా వచ్చి నాన్న ఇదిగోరా నీ సబ్బు అని వాళ్ళ వేరే పని లేదు ఎక్కడ వీడికి సబ్బిచ్చి ఏముండ అయితే అటువంటి వాడు తన కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో సీటు కోసం బెంగళూరు వైట్ ఫీల్డ్లో అప్లై చేశాడు ఆ కాలేజీ ఎవరిది అంటే సత్యసాయి బాబా గారిది వాడికి సీట్లు రాల పుట్టపర్తి వెళ్ళి బాబాగారిని అడిగాడు స్వామి ఇంతకాలం నేను నమ్ముకున్నాను కదా బంగారు ఖచ్చితంగా వాడు చదివి ఉన్నట్టుంటే వాడికి వచ్చేది ఒకవేళ నేను వాళ్లకు చెప్పి సీటు ఇవ్వమంటే ఇచ్చేస్తాను కానీ ఎందుకు పనికిరాని వాడు ఇక్కడికి వచ్చి చదువుకుని వాడు సర్టిఫికేట్ పొంది బయటకు పెడితే వాడు చేసే తప్పులకు అన్నిటికీ బాధ్యత ఎవరిది అంటే వాడికి సీట్ ఇచ్చిన నాది అవునా కాదా అందుకోసమని నేను చెప్పలేను అన్నారు అంతే ఇంటికి వచ్చాడు గోడకి మొత్తం అన్ని రాముడు ఫోటో లేదు కృష్ణుడి ఫోటో లేదు ఏ ఫోటో లేవు అన్నీ సత్యసాయి బాబా ఫోటోలే ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు నిప్పు ముట్టించాడు ఇంట్లో ఉన్న పెద్ద లైబ్రరీ ఉన్నది రెండు మీరు వాళ్ళ లైబ్రరీ అన్నీ బాబా పుస్తకాలే అవన్నీ బయటపడేశాడు ఏమండి ఆ కౌరవులు లక్కల ఇళ్ళు తగలబెట్టినట్టుగా తగలబెట్టేశాడు మొత్తం అంతా ఆ ఇంట్లో ఎవడైనా బాబా మాటెత్తాడో చంపేస్తానంటాడు కనుక ఇప్పుడు ఏం చెప్పాలండి మనం ఆయన ఏమన్నా మాకు దాని చాలా దగ్గర బంధువే తన యొక్క స్వార్థం కోసం ఒక సిద్ధపురుషుణ్ణి ఉపయోగించుకోవాలని చూశాడు తను తరించడానికి సిద్ధ ఉపయోగించుకోవాలి కానీ స్వార్థం కోసం ఉపయోగించుకోరాదు ఇది ఖచ్చితమైన మాట అర్థమైందండి భగవంతుడు ఎప్పుడు కూడా దేనికి ఉపయోగపడాలి మనకు వాణ్ణి ఏం అడగాలండి మోక్షం అడగాలి భగవంతుని అడిగేటప్పుడు సామాన్యమైనవి చిన్న చిన్నవి అడుగుతావా కొని మోక్షన్ని నీకు పెద్ద నమ్మకం లేదు రెండు కోరికలు కోరుకో ఏమిటా కోరికలు పెద్దలు చెప్పారు కనుక అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం ఇది కోరు మోక్షం సంగతి పక్కన పెట్టు ఇవేవి వద్దు నాకు అది కావాలి ఇది కావాలి నువ్వే చూపించాలి నువ్వే చేయాలి ఎన్ని చేస్తుందండి ఆ తల్లి ఎన్ని చేస్తాడా భగవంతుడు కేవలం వాడున్నది అందుకోసమేనా నీ కర్మఫలాన్ని నీకు ఇవ్వటమే భగవంతుని యొక్క బాధ్యత అయితే ఒక్కటి మాత్రం నిజమండి సర్వస్య శరణాగతి అని ఓటు ఉన్నది నవవిధ భక్తి మార్గాల్లో చిట్ట ఆత్మసమర్పణం ఆత్మ నివేదనం అని చెప్పారు అది కనుక మనం చేయగలిగితే మన బాధ్యతలన్నీ అప్పుడు ఆ భగవంతుడివే నువ్వు ఆత్మ నివేదన చేయకుండా మన బాధ్యత ఉంది మనం కొంతవరకు చూస్తాం ఆ చూసే దాంట్లో మెరుపు వచ్చేటట్టుగా నువ్వు చూడాలి అని కనుక భగవంతుడిని అంటే మాత్రం చీపోరా అంటాడు అందులో ఏమాత్రం సందేహం సర్వస్వము ఆ భగవంతుడే అనేటువంటి సర్వస్వ శరణాగతి ఎప్పుడైతే పొందగలుగుతామో మన వెంట ఉండి జంటగా ఉండి కంటికి రెప్పలా ఉండి తన చేతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాపాడతాం అందులో ఏమాత్రం సందేహం ఆ పని చేయగలగాలి కదా మనం కనుక ఒకే వ్యక్తి ఆ కృష్ణ పరమాత్మ పాండవులకు భగవంతుడుగా కనబడితే శిశుపాలునకు ఎలా కనపడ్డాయ్యా అంటే మామూలు మానవుడుగా కనపడ్డాడు దుర్మార్గుడుగా కనపడ్డాడు ఓ చండాలుడుగా కనపడ్డాడు అనేక రకాలుగా భావించాడు ఇప్పుడు ఈ సందర్భంలోనే ఆ కృష్ణుని యొక్క స్వరూప నిరూపణ జరగాలి అవునా కాదా అండి ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూప నిరూపణ అది కనుక జరిగినట్టయితే అప్పుడు శిశుపాలుడు మాట్లాడుతూ ఇంకెవడు మాట్లాడేటువంటి అవకాశం అవసరం ఉంటుంది కదా ఆ స్వరూప నిరూపణ ఎవరు చేయాలి నారదుడు కూర్చుని ధ్యానం చేస్తున్నాడు పరమాత్మ నిన్ను నీవు రుజువు చేసుకుంటూ వాడికి బుద్ధి చెప్పాలి ఇది శిశుపాలుని యొక్క కోరిక ఆ కృష్ణ నారదుని యొక్క కోరిక ఏమిటండి వాడి కోరిక నిన్ను నీవు రుజువు చేసుకో ఆ శిశుపాలుడికి కూడా బుద్ధి చెప్పు ఎందుకంటే వాడికి బుద్ధి చెప్పకపోతే ఇటువంటి వాడు రేపు ఇంకొకడు వస్తాడు వాడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు కనుక వాళ్ళు అటువంటి వాడు ఎవడు ఉన్నా నోరు ముయ్యాలి రెండవది జన్మ రహస్యం ఒకటి ఉన్నదండి ఎవరి శిశుపాలుడు అంటే సాక్షాత్తు వైకుంఠ ద్వారము వద్ద కావలిగాచేటువంటి జయ విజయులలో జయుడు విజయుడే దంతభక్తుడు సనకస నందనాథులను పరమాత్మ దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డుపడటం చేత వారి వల్ల శాపాన్ని పొంది భగవంతునికి శత్రు రూపంలో మూడు జన్మలు భూమండలంలో ఉండాలి అనేటువంటి విధి వాళ్లకు ఉన్నది ఎన్ని జన్మలు ఉండాలి మూడు జన్మలు ఆ కారణం చేత ఇది మూడవ జన్మ కనుక వాడు ఎట్లా ఉంటాడు శత్రువుగానే ఉంటాడు వాడు అర్థమైందా ఈ జన్మతో వాడికి వాడి కర్మఫలాన్ని పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి చేర్చుకో నారదుని ధ్యానములో ఉండేటువంటి అంతరాధ అర్థమైందా కోరిక అంటే అది ధ్యానం కాదు అంతరాధ కోరికతో ధ్యానం చేస్తే అది ధ్యానం అని అనపడదు అర్థమైందా అండి ధర్మంతో ధ్యానం చేస్తే మోక్షం కొరకు ధ్యానం చేయి దర్శనం కొరకు ధ్యానం చేయి ఈ వాంఛలలో కూడా రెండు వాంఛలు ఉన్నాయండి కోరికలు ఎన్ని వా ఎన్ని కోరికలు ఉన్నాయండి రెండు కోరికలు ఏమిటో చెప్పండి అవి సద్వాంఛుర్వాంఛ సద్వాంఛలు కోరుకోవచ్చు తప్పేం లేదు దానివల్ల తనకు ప్రయోజనం లోకానికి ప్రయోజనం దుర్వాంఛలు మాత్రం ఉండరాదు దానివల్ల ఏమవుతుంది వాడికి వాడు పతనం అయిపోతాడు అందువల్ల సద్వాంఛలు కోరుకోవచ్చు పోగా పోగా ఆ సద్వాంఛ కూడా లుప్తమైపోవాలి అలా చేసుకోగలిగినప్పుడు భగవంతుడు అవుతాడు వాడే కనుక ఇప్పుడు నిన్ను నీవు నిరూపించుకోవాలి ఆ శిశుపాలునకు కూడా బుద్ధి చెప్పాలయ్యా ఈహ ఈ ఇప్పటితో వాడి జన్మ అయిపోయింది కనుక వాడికి విముక్తి కలిగించు ఎంతకాలమని వాడిని ఇక్కడ భూలోకంలో పడేస్తావు అని ధ్యానం చేస్తున్నాడు ఎవరు నారదుడు మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆ ఋషులంతా అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఏమిటి శిశుపాలుని ధైర్యం ఏమండి వాడు ఎన్ని రకాలుగా పళ్ళు నోరుతున్నా పైకి మాత్రం మాట్లాడాల ఎవరు శిశుపాలుడు వ్యతిరేక భావంతోనే ఉన్నాడు శిశుపాలుడు తనంతట తానుగా ధర్మనందరు ఆ కృష్ణ పరమాత్మ చేయి తీసుకుని అంతర్వేది పైన ఉన్న సింహాసనం మీద కూర్చుండబెట్టాడు చేతిలో జలాన్ని పోసి ఆచమింపజేశాడు తరువాత బంగారు పల్లెరాన్ని తెచ్చి ఆ ద్రౌపదీదేవి బంగారు పాత్రతో నీరు పోస్తే కృష్ణ పరమాత్మ పాదపద్మములను కడిగాడండి ఎవరికి కడిగే అవకాశం దొరికింది లోకల్లో ఆ భగవంతుని పాదాలు చెప్పండి బ్రహ్మదేవుడికి లభించింది మొట్టమొదట పాదాలు కడిగింది యమున అర్థమైందండి మొట్టమొదట పరమాత్మ పాదాలు కడిగింది యమున కడిగింది ఆ తరువాత బ్రహ్మదేవుడు కడిగాడు ఆ తరువాత జనక మహారాజు కడిగాడు అర్థమైందండి జనక పాడేవీడు జనక మహారాజు కడిగాడు ఆ తరువాత కడిగిన వాళ్ళు ఎవ్వరయ్యా ధర్మరాజు ఈ కలియుగంలో కడిగిన వాడు ఎవడయ్యా అంటే పోతన గారి కొడుకు మల్లన్న కడిగాడు ప్రత్యక్షంగా భగవంతుని కాళ్ళు కడిగాడు డిసెంబర్లో బృందావనం వస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు అవునండి ఎందుకంటే మరీ పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది కాదు సుమారు వంద మంది ఉంటే హాయిగా చెప్పుకోవచ్చు ఆనందంగా ఉత్సాహంగా అయినా ఇప్పుడేం ఉత్సాహం తక్కువ మనకి చెప్పుకుంటున్నాం కనుక దివ్యాత్మస్వరూపులరా అమ్మ అన్నీ అమ్మ మనకి కావలసింది రాశి కాదు వాసి కావాలి కనుక దివ్యాత్మస్వరూపులరా హర్రమ పార్వతి బద్ద ఖర్ర ఖర్ర మహాదేవ హర్ర చక్కగా ఆ ద్రౌపదీదేవి బంగారు పాత్రతో నీళ్లు పోస్తే కాళ్ళు గడిగాడు తన సోదరులకు తనకు తన భార్యకు చల్లాడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కూడా వచ్చారండి మా నెత్తి మీద జల్లవయ్య చిరునవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ చాలా చిరున మందహాసోయబోయ పరవశించిపోయాడు భీష్మాచార్యుడు ఆ రూపాన్ని చూసినందుకు ఆ మందహాసం చూసి ప్రవశించిపోయాడు ఏమి భాగ్యం కలిగించేవయ్యాయి వాటి రోజున వాడు చేసినటువంటి రాజ్య సూర్యయాగంలో అగ్రతాంబూల స్వీకరణ చేస్తూ అంతర్వేదిపై కూర్చుని ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యమంగళ రూపాన్ని చూచేటువంటి భాగ్యం మా కలగ గంధాన్ని రాశాడు తిలకాన్ని దిద్దాడు కస్తూరి తిలకం లలాట ఫలకే భక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్చందనంచువ్ గోపస్టితో విజయతే గోపాల చూడామణి కస్తూరి తిలకాన్ని దిద్దారు ఒంటి నిండా చందనాన్ని అలిదారు పట్టు పుట్టములు ఆయనకు బహుమానంగా ఇచ్చారు దివ్యమైనటువంటి ఆభరణాలను ఇచ్చారు చిత్తజివరికి తాంబూలమివ్వడానికి వచ్చాడు ఇవన్నీ ఆ ధర్మరాజుకు అందించేవాడు ఎవడయ్యా అంటే సహదేవుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అందిస్తున్నాడు వాడు ఎంత ఆనందపడుతున్నాడంటే ధర్మరాజు అన్నయ్య నన్ను ఉపయోగించుకున్నాడు కనుక నేను ఇక్కడే ఉండి పరమాత్మను చూస్తూ ఉండే భాగ్యం నాకు కలిగింది అర్జునుడికి లేదు భీముడికి లేదు వాళ్ళు వేరే పనులల్లో ఉన్నారు ఆయా పనులు చూసుకుంటూ ఉండాలి నేనెంత అదృష్టవంతున్నా అనుకుంటున్నాడు ధర్మ సహదేవుడు వాడి పాత్ర చాలా విచిత్రమైనదండి భారతంలో వీరభక్తి అనేటువంటి పదానికి ఉదాహరణ ఎవరంటే వాడే దాన్ని ఏమంటారండి వీరభక్తి ఈ కొలుపుల్లో వాటిల్లో కాళ్ళకు గజ్జీలు కట్టుకుని నోట్లో నిమ్మకాయ పెట్టుకుని అవేవో చేత్తో పట్టుకుని ఎగురుతూ ఉంటారే వాళ్ళు కూడా భక్తులే కానీ వాళ్ళ భక్తిని ఏమనాలి మనము వీరభక్తి అర్థమైందండి ఆ వీరభక్తికి సంబంధించిన వాడు ఎవరయ్యా అంటే ఈ సహదేవుడు అటువంటి సహదేవుడు పరమానందపడిపోతున్నాడు పరవశించిపోతున్నాడు తాంబూలము ఇవ్వబోయే సమయంలో ధర్మానందన ఆదు ఎవరు అరిచింది శిశుపాలు క్షత్రియ లోకమునంతటినీ కూడా అవమానపరచడానికి ఈ పని చేస్తుంది నివు భీష్మాచార్యుని అడిగావు చాలా మంచివాడు ఏమని అడిగావు అగ్రతాంబూలం ఎవరికివ్వాలి భీష్మాచార్యుడు ఏం చెప్పాడు ఆరు లక్షణాలు చెప్పాడు ఈ ఆరు లక్షణాలలో మొట్టమొదటిది ఆచార్యత్వం ఆచార్యత్వానికి ఈ క్రిస్తునికి ఏమైనా సంబంధం ఉన్నదా నీకు ఆచార్యుడు ద్రోణాచార్యుడు కనుక ద్రోణాచార్యులకు అగ్రతాంబూలం ఇవ్వాలి ఆయన్ని పక్కకు పెట్టావు ఏమండి ఋత్విజ పోని నీ చేత యజ్ఞం చేయించేటువంటి ఋత్విజులకు అగ్రతాంబూలం ఇవ్వచ్చు నీ చేత యజ్ఞం చేయించినటువంటి వాడు వ్యాస భగవానుడు ఆయన గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ వ్యాసునకు తాంబూలం ఇవ్వాలి అటువంటిది వ్యా పక్కన పెట్టావు ఇక మూడవ వాడు ఎవరయ్యా బంధువు దగ్గర బంధువు ఆ బంధువులలో ఒకడికెవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బంధువు ఎవరయ్యా అంటే భీష్మాచార్యుడు భీష్మాచార్యునకు ఇవ్వాలి అగ్రతాంబూలం స్నాతకుడు ఒకవేళ స్నాతకుడు ఎవ్వరూ దొరకకపోవచ్చు నీకు నీకు అత్యంత ప్రియమైన వాడు వయోవృద్ధుడు కావాలి అనుకున్నప్పుడు కృష్ణుని తండ్రి అయిన వసుదేవుడు ఉన్నాడు అతడికి ఇవ్వవచ్చు ఇక్కడే ఉన్నాడుగా వసుదేవుడు వీరిని ఎవ్వరినీ కాదని ఆ నల్లవాణి గొల్లవాణిని రాజ్య లక్షణములు లేని వాణ్ణి క్షత్రియ వంశ సంజాతులు కాక యదువంశంలో పుట్టినటువంటి వాణ్ణి వృష్టిక వంశం సూరవంశం సూరసేన వంశం అంధక వంశం ఇవన్నీ కూడా యాదవులవి ఈ వంశాలలో పుట్టినటువంటి వాణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టి అగ్రతాంబూలం ఇచ్చి ఇప్పటిదాకా నువ్వు సేవ చేశావు నీ కాయనో సహాయం చేశాడు కనుక నువ్వు కాళ్ళు గడిగావో నెత్తిన చల్లుకున్నావు ఏం చేశావు కానీ అగ్రతాంబూలం తీసుకువెళ్ళి అతనికి ఇస్తే ఒప్పుకునేటువంటి వెరికి పందలం కాదు నీ యొక్క మేము అంగీకరించాం నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే మాత్రం అంగీకరించాం ఏ రకంగా అతడు సరిపోతాడని నీవు ఈ ఆరు లక్షణాల్లో ఏ లక్షణాలు ఉన్నాయని ఇచ్చావయ్యా అడిగాడండి ఇప్పుడు ధర్మరాజు పరిస్థితి ఏమిటండి శిశుపాలు కాదు అన్నాడా వాడు వ్యతిరేకమవుతాడు వ్యతిరేకమైతే ఇంత చేసిన రాజసూయయాగం ఏమైపోతుందండి ఒక్కడు కూడా ఎదురు తిరగరాదు అనేటువంటి నియమం రాజసూయ యాగం ఎప్పుడైతే వాడు వ్యతిరేకిస్తాడో వాడి వెంట వెళ్ళేటువంటి వాడు కొంతమంది ఉంటారు కదా ఒకళ్ళో ఇద్దర ఏమండి ఉంటారా ఉండరా మరి వాళ్ళు కూడా వెళ్ళిపోతే వీళ్ళు రాజసూయ యాగం ఏమైపోని అని మెదలకుండా ఊరుకుంటే వాడు అందుకని ఆ శిశుపాలు శాంతపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఏమని ఆదిజుడైన బ్రహ్మ ఉదయం వేదాది సమస్తవా అమ్మయముల ప్రశంసితుడైన వాడు లోకాతి త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగిపితడు దామోదరుడు చెప్ప పూజ్యుడని యుక్తమ కతిది ఏమి దోషమే శిశుపాల ఇందులో దోషమే ఉన్నదయ్యా సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునకు జన్మనిచ్చిన వాడు వీడు ఈ కూర్చున్నవాడు ఎవరో తెలుసునా సామాన్యంగా దేవకీదేవి వసుదేవుల కడుపున పుట్టినటువంటి గొల్లవాడు పాలమ్ముకునేవాడు అనుకుంటున్నావేమో వెర్రివాడ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునకు జన్మనిచ్చినటువంటి వాడు వేదాది సమస్త వామ్మయములందు ప్రశంసితుడైన వాడు వేదములు కూడా ఎవరిని గురించి చెప్పినాయి అంటే ఇదిగో ఈ అంతర్వేది పైన కూర్చున్నటువంటి అతడి గురించే చెప్పినాయి వేదములు వేదములు వేరు ఇతడు వేరు కాదు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మని రింగి పితామహుండు చెప్పే పితామహుడైనటువంటి భీష్మాచార్యుడే చెప్పాడు అందరి చేత పూజలు అందుకో తగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక నువ్వు ఆయనకే అగ్రతాంబూలం అని భీష్ముడే చెప్పిన తరువాత ఇంకా నువ్వు సంశయిస్తున్నావా భీష్ముని కన్నా శాస్త్రం చదివిన భీష్ముని కన్నా ధర్మం తెలిసిన భీష్ముని కన్నా విలు విలువిద్యా పారంగతుడవా ఏ కోణంలో చూసినా నీవు సరితూగా కలిగిన భీష్ముడు చెప్పినదే న్యాయం అతడు చెప్పాడు కనుకనే నేను ఆచరించాను తప్ప ఇది నా స్వబుద్ధి మాత్రం కాదు నువ్వు ఎన్నైనా మాట్లాడు తప్పించుకోవడానికి ఏం చేస్తే నేను మాత్రం అతడు అగ్రతాంబూలాన్ని తీసుకోవడానికి అంగీకరించను వెంటనే భీష్మాచార్యులు లేచాడండి ఊరుకుంటాడా చెప్పింది ఆయనే కదా దాన్ని వ్యతిరేకించింది వేడు కనుక తాను చెప్పిన దాన్ని సమర్థించుకోవాలా లేదా అందువల్ల ఏం చేశాడు వృత్తిర్వివాక్యాశ్చ స్నాతకోతి ప్రియక సర్వమేతృషిక తస్మాత్ అభ్యర్చితో లోకంలో ఉన్నటువంటి సామాన్య ధర్మాన్ని నేను చెప్పా భీష్ముళ్ళే చెబుతున్నాడండి ఓ శిశుపాల ఒక్కసారి నా వైపు చూడవ్యా లోకంలో అగ్రతాంబూలం ఎవరు తీసుకోవాలి అని అడిగినప్పుడు ఇదిగో ఇటువంటి వాళ్ళు అగ్రతాంబూలం తీసుకోవాలి అని చెప్పారు ఇది ధర్మం నీకు తెలియవలసిన ధర్మం ఏమిటో తెలుసునా ఆచార్యుడు కానీ ఋత్విజుడు కానీ బంధువు కానీ ప్రియుడు కానీ వయోధికుడు కానీ ఈ ఆరు లక్షణాలు కలిగిన కృష్ణ పరమాత్మ అసలు అన్ని లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి అన్నీ అతడే అతడు కానిదేది లోకంలో లేదు నీవు గమనించలేదు కానీ నీవు కూడా అతడే అని చెప్పాడండి ఎవరి మాట చెప్పింది భీష్మాచార్యుల వారు చక్కగా చెప్పాడు నీవు గమనించలేదు కానీ ఎందుకంటే సామాన్యమైనటువంటి వాడికి భగవత్ దృష్టి ఉండదు కదండి ఉంటుందా ఉండదు కనుకనే తిరుపతి ఉన్నది కానీ వెంకటేశ్వరుడు అక్కడ లేడున్నాడు ఆయన వెంకటేశ్వర స్వామి లేట తిరుపతి ఉన్నదిట తేనికా తిరుపతిగా వాడికి కనబడలేదు వాడికి కనబడినంత మాత్రం చేత ఏమండి ఒకళ్ళకి కనపడి ఒకళ్ళకి కనబడు కనబడుతూ ఉంటాడా భగవంతుడు అందరికీ భాగవంతుడే కదా అని మళ్ళీ ఈ చార్వాక ప్రశ్న ఒకటి నీ మనస్సు ఎక్కడ ఉంటే అది నీకు దర్శనమిస్తుంది మనస్సు వాడి పట్ల భగవంతుడు అనే ఆలోచన లేనప్పుడు వాడు నీకు భగవంతుడుగా కనపడు ఏమండి కృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి గుళ్ళో పెట్టి అర్చన చేసేవాడు ఒకడైతే షోకేసులో పెట్టేవాడు ఒకడు అవునా కదా ఈ షోకేశలో దేనికి పెట్టేవాడు అందంగా ఉంటుందని పెట్టాడు అదే భక్తుడు ఏం చేశాడండీ దాన్ని తీసుకుని వెళ్ళి కిరాతుడు కన్నప్ప చిన్నప్పుడు వాడి పేరు తిన్నాడు వాడు ఏం చేసేట ఎవరో గోళీలు ఆడుతుంటే వాడి తోటి పిల్లలు ఒరే శివుడితో ఆట ఆ గోళీలాటే ఆటను చెరిపేసి ఆ గోళీని తీసుకొచ్చి అక్కడ పెట్టి అది శివలింగం అనుకుని పూజ చేయడం మూడొంది ఎవరండి తిన్నడు ఆ తిన్నని చరిత్రలో రాసిడు మీరు కూడా కొన్ని చదువుకోవచ్చు కాళహత్తిలో పుస్తకం దొరుకుతుంది చరిత్ర పూర్వ చరిత్ర ఓ గోళిక ఆయన అక్కడ పెట్టి అది శివలింగం అనుకుని వాడికి ఆ వస్తువులో ఏం కనపడింది శివుడు కనపడ్డాడు వేశ్య లోలుడైనటువంటి రాసు నిత్యము శివ పూజా దురంధరుడై సమయానికి శివార్చన చేసేటువంటి వాడు మైమరిచి మత్తిల్లు వేస్య ఉన్న సమయంలో శివాలయంలో ఘంటానాథం వినపడింది ఏరు దాటి వెళ్ళాలి పడవవాడు లేడు ఇప్పుడు నేను శివార్చన చేసే సమయం కదా ఎంత మందమతి నైడ ఉన్నాను ఈశ్వర నాకు గతేమి అంటే పడుకుని నిధుల పోతున్న వేష పైట చెరగు తొలగితే ఆమె స్థనమును శివలింగం అనుకుని పూజించాడు తప్ప వాడికి అన్యమైన భావన లేదు ఆ సమయంలో అక్కడ శివుడే ప్రత్యక్షమయ్యాడు కనుకవాడు లేని చోటు ఎక్కడుందండి మన భావన ప్రధానం కానీ వస్తువు ప్రధానం కాదు అందుకనే అన్నమయ్య కూడా భావములోన వాహ్యమునందున గోవింద గోవిందయ్యనవో మనస ముందు దేన్ని చెప్పాడండి భావాన్నే చెప్పాడు పెద్దలు కూడా మనకేం చెప్పారంటే భావగ్రాహీ జనార్దన ఆ భావాన్ని మాత్రమే పరమాత్మ తీసుకుంటాడు నువ్వు చేసే పూజతో వాడికి పని లేదు పూలతో కూడా వాడికి ఏమీ పని లేదు ఒక్కొక్క చోటైతే వెయ్యి నూట పదహారులు కనుక బంగారు పూలతో పూజింపబడును అని పెట్టుంటుందండి పోటీ చూశారా మీరు ఎక్కడైనా నాకు అనిపించిందండి వెయ్యి నూటి పదహారులు అయితే కట్టవచ్చు కానీ ఆ బంగారపులతో భగవంతుడికి పూజ చేస్తే వాడికి ఏమైనా వాసన వస్తుందో పాడ ఏమండి ఎందుకు పూజ చేసినట్టు కాకపోతే ఓ సామెత ఉంది ఏ జన్మలో ఏ బంగారూలతో పూజ చేసిందో ఈ జన్మలో అట్టా పుట్టిందమ్మా అంటూ ఉంటారు బంగార పూలతో నిజంగా పూజ చేస్తే వాడికి పాడ పైగా పూలకు ఉన్న కాడలు ఆ పాదాల మీద పెట్టడం చేత పొడకలు ఏమవుతాయని వాడికి పూజుకుంటాయి పొడుచుకుంటాయి అనిపిస్తుందండి నాకు అవును భద్రాచలంలో చూశానండి నేను అష్టోత్తర సీతనామ పూజ అయ్యా నేను డబ్బులు కడతాను కానీ మీరు ఆ పోలతో పూజ చేయమాకండి అని చెప్పి వాస్తవం వ్యాసపీఠం మీద కూర్చుంటే డబ్బులు అయితే కట్టేసి టికెట్ నాకు ఆ పోలతో మాత్రం పూజ చేయ మాకండి కనీసం మల్లె పూలతో పూజ చేస్తే ఆ సువాసనన్న వాడికి వస్తుంది అక్కడ ఉన్నాడా లేడా ఉన్నాడు ఉన్నాడు కనుకనే కాదు చేసేది ఏమండి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమైనటువంటిది భావము వస్తు కాదు కనుక భీష్మాచార్యుడు నొక్కి చెప్పాడు నేను చెప్పిన ఆరు లక్షణాలు ఒక్కని ఎందే ఉండడం కష్టం అర్థమైందా ఆ ఆరు లక్షణాలు ఒక్కని ఎందే ఉండాలి అంటే ఆ ఒక్కడు ఎవడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మయ్య కనుకనే వాడికి అగ్రతాంబూలం ఇవ్వడంలో ఏం దోషం లేదు నోరు మూసుకుని కూర్చో ఎవరు చెప్పింది భీష్ముడు చెబితే వింటాడాండి శిశుపాలుడు వినడు ఎందుకని అజ్ఞ సుఖమారాధ్యతే సుఖతరధ్యతే విశేషజ్ఞ జ్ఞాన లవి దుర్వి దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి బాగా తెలిసిన మీ పోటి వాళ్లకు చెప్పచ్చు ఏమీ తెలియని నా పోటిగాడికి చెప్పవచ్చు తెలిసి తెలియక అన్నీ తెలుసు అనుకునేవాడు ఉంటాడే అటువంటి వాడికి ఎప్పుడూ ఏమీ చెప్పలేడు బ్రహ్మ కూడా ఏమీ చేయలేడు అటువంటి వాడిని మనం ఏమంటామంటే మూర్ఖ శిఖామణి అర్థమైందండి భర్తృహరి గారు చెప్పాడు ఈ మాట ఎన్ని ఎన్ని శ్లోకాలు చెప్పాడునండి ఆయన ఆ మూర్ఖుని గురించి చెప్పేటప్పుడు వైరాగ్య శతకం చాలా గొప్పది శృంగార శతకం నీతి శతకం వైరాగ్య శతకం మూడు శ్లోకాలు రాశాడు ఆ ఎక్కడ కూర్చుని రాశాడో తెలుసాను చూశారా మీరు ఉజ్జయినిలో ఉన్నది ఆయన కూర్చుని రాసినటువంటి గుహ ఆ భట్టి విక్రమార్కుడికి సొంత తమ్ముడిన అక్కడే ఉన్నది ఉజ్జయిని దగ్గర ఆ గుహలో కూర్చుని చక్కగా రాశాడు ఈయన మూడు అండి శతకాలు అవి మూడు శ్లోకాలు రత్నముల నాకు తెలిసి వజ్రముల కన్నా అంతంత గొప్ప గొప్ప విశేషాలు చెప్పాడు మహానుభావుడు కనుక ఆ మూర్ఖుడు ఎవరు చెబితే వింటాడు నువ్వు కూర్చోని ఎవరు మూసుకుని అన్నాడు అయినా సరే వాడు కూర్చోలా ఊగిపోతున్నాడు ఏమిటో పూనకం వచ్చిన వాడికి మళ్ళీ ఎవరు ఆ శిశుపాలు చూశాడండి సహదేవుడు ఏమయ్యా పెద్ద చెప్పాడు నీకు తెలియడం లేదా కూర్చో అన్నాడు నువ్వు నాకు చెప్పేది ఏమిటిరా అన్నట్టుగా చూశాడండి ాగా ఆవేశం వచ్చింది సహదేవునికి పైగా వాడి భక్తి ఎటువంటిదని చెప్పాము వీర భక్తి దాంతో వాడున్నాడు కేశవం కే శిహం తారం అప్రమేయపరక్రమం పూజ్యమానం కృష్ణం కృష్ణ పరమాత్మను గురించి ఇంకొక రకంగా మాట్లాడి అగ్రతాంబూలం ఇవ్వడానికి అడ్డుకునేవాడు ఎవడున్నాడో వాడి శిరస్సు మీద నా ఎడమ పాదమును ఉంచదను అన్నాడండి ఎవరు సహదేవుడు మామూలుగా ప్రతి నాటం కాదు భీష్ముడు కూడా మామూలుగానే చెప్పాడు కూర్చోలే ఆయన చెప్పాడు పాపం కానీ సహదేవుడు ఏమన్నాడండి వాడి నెత్తి మీద నా ఎడమ పాదం ఉంచుతా జాగ్రత్త ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి ఎడమ పాదం ఎవరి నెత్తిన ఉంచుతారండి శిరస్సు తెగిన వాడి శిరస్సు పైన ఎడమపాదము ఉంచాలి అది యుద్ధరంగంలో అదొక నీతి యుద్ధ నీతి యుద్ధరంగంలో శిరోఛేతనం కనుక జరిగినట్లయితే ఆ శిరస్సు ఎవరిదో ఆయన భార్యకు పంపుతారు ఆవిడ ఏం చేయాలంటే తన వామపాదాన్ని ఆ శిరస్సు మీద ఉంచి ఆశ ఉచే స్నానం చేయాలి భర్త పోయినటువంటి స్నానం అది యుద్ధ క్షత్రియ లోకంలో ఇప్పుడు వీడేమున్నాడండి నీ ఎడంకాలు పెడతానంటే అర్థం ఏమిటి ఇప్పుడు శిరఛ్చేదనం చేస్తాను అని భావం అర్థమైందండి పాడు ఎవరు చెబితే మాత్రం ఊరుకుంటాడు శిశుపాలుడు చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందలు పుట్టాయనే ఓ సామెతు వెళ్ళిపోయే రోజు వచ్చేటప్పటికీ ఆ బుద్ధి అట్ట పుడుతుందండి మనం ఏం చెబుతాం ఏం చెప్పలేం బాగుపడే రోజు వస్తే మంచిగానే ఉంటుంది ఆ భగవంతుని నిర్ణయం ఎట్లా ఉంటుందో చెప్పలేము విజయవాడలో ఉన్నా నేను మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఉపన్యాసం ఏడు అయ్యేటప్పటికీ అక్కడికి వెళ్ళాలి చెప్పడానికి అప్పటికి పని చేస్తున్నా స్కూల్లో టీచర్గా ఇంకా లెక్చరర్గా ఉద్యోగం రాల ఐదింటికి స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి డ్రెస్సు మార్చుకుని వెళ్ళాలి బస్ స్టాండ్కి వస్తే బస్సు ఎట్లా ఉన్నది నిండు గరిపిణిలాగా ఉంది ఆ కండక్టరు బ్యాగ్ తగిలించుకుని ఎక్కుతున్నా నన్ను తోసేసాడు వచ్చే బస్సులో ఎక్కువ కనబట్టలేదనేగా మాత్రం ఆ ఫుట్బోర్ మీద నుంచి ఉంటే అక్కడ నాకు కింద పడితే ఎవరు జవాబుదారి అని ఒక తోపుతో చేశాడు ఆ కండక్టర్ నేను నానా తిట్లు తిట్టుకున్నా ఎందుకంటే ఖచ్చితంగా మోపుదేవి వెళ్ళడానికి విజయవాడ నుంచి గంట ఎక్స్ప్రెస్ వెళ్ళిపోవచ్చు ఏం చేస్తాము అయినా తప్పులు వాడు ఎక్కడ అక్కడే ఉంచున్నా ఓ నిమిషాల తర్వాత ఓ బస్ వచ్చింది ఇప్పటికీ నాకు అవకాశం ఓ నిమిషాలు ఉంది అక్కడికి చేరింది రాదు పది నిమిషాల్లో స్నానం చేసి నేను వచ్చి కొంచెం చెప్పవచ్చు లేకపోతే ఏమండీ శాస్త్రి గారు ఇంత లేట్గా వచ్చారు ఏమిటి అని వాడొక్క మాట అన్నాడంటే పరువు ఏం కావాలి ఆ మాట చాలు మన జీవితానికి అందుకోసమని దేవుడా దేవుడా దేవుడా దేవుడా అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూనే ఉన్నాయి ఇరవై నిమిషాల్లో బస్ వచ్చింది ఎక్క విచిత్రమేంటో చెప్పమంటారా అదేది ఆ బస్సు ఊరు దాటి అక్కడికి వచ్చిందండి సిరీస్ కంపెనీ అవన్నీ ఉన్నాయప్పుడు అవన్నీ దాటి యువతలకు వచ్చేటప్పటికి అంతకుముందు నన్ను తోసేసిన బస్సు రోడ్డు పక్కన పెట్టుకుని అక్కడ నుంచున్నాడు వాడు టిక్కెట్లు కొట్టడానికి అనుకున్నా కాదు పోలీసులు ఉన్నారు అక్కడ నానాభీభంగా ఉన్నది వాడు ఈ బస్సుని ఆపాడు ఎందుకు ఆపాడు అంటే ఎదురకుండా వచ్చే స్కూటర్ని కొట్టాడు బస్సు వాడు ఆ ఊళ్ళో వాళ్ళందరితో ఆ బస్సును ఆపేశారు కొంతమంది అర్జెంటుగా వెళ్ళిన వాళ్ళు వచ్చే బస్సును ఆపోయా మేము అందులో పెడతాం నువ్వు టిక్కెట్ డబ్బులు మార్చి పక్కర్లేదు మేము పెడతామని బతుకులు పెడుతున్నారు అందుకు నాపెడువాడు నాకప్పుడు తెలిసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత గొప్పవాడు అయ్యా దాంతో ఎక్కినట్టుంటే నేను అక్కడే ఉండిపోయేవాడిని కనుకనేవరే నువ్వేది అక్కద్రా అని వాడు ముందుగా చెప్పి నన్ను వేరే బస్ ఎక్కించి సమయానికి అక్కడికి చేర్పించనుక మన నిర్ణయం మన నిర్ణయం కాదు భగవంతుని నిర్ణయం ఒకటి ఉన్నది ఎవరికి ఇది భగవంతుడు ఉన్నాడు అనుకునేటువంటి వాడికి లేడు అనుకునేటువంటి వాడికి ఆధారం ఏదయ్యా అంటే ఒక్కటే ఆధారం అని చెప్పాడు వ్యాస భగవానుడు మాయా అన్నాడు భగవంతుడు లేడు అనుకునేవాడికి ఆధారం ఏమిటండి మాయా సర్వం మాయా జగత్తంతా మాయే వాడు చెప్పేది మాయా చూసేది మాయే చేసేది మాయ ఏమి చెప్పినా వెళ్ళేదండి కృష్ణం కమలపత్రాక్షం నాచ్యుయిష్యి నరా జీవన్మృతస్ సంభాష్యదాచనా సహదేవుడు ఇంకో శ్లోకం చెప్పాడు ఒక్క శిశుపాలునే కాదు నేను అంటున్నది శిశుపాలునకు ఎవరు బాసతగా నిలబడ్డారో వాళ్ళ శిరస్సు మీద కూడా నా వామపాదం ఉంటుంది ఎవరిని ఇక్కడ క్షమించేది లేదు మేము ఒప్పుకోం కనుక బయటికి వెళ్ళిపోతాం అనటానికి కూడా వీరు ఇక్కడ ఉండి తీరాలి ఒప్పుకుని తీరాలి ఎవరండి ఈ మాట అన్నది సహదేవుడు భీముడు మాట్లాడలా అర్జునుడు మాట్లాడలా నకులుడు మాట్లాడలా వీడు మాత్రం బల్ల చెప్పాడు ఒప్పుకుని తీరాల్సిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఇంకో చోట ఉంటాను అని అనడానికి వీలు వీడే కాదు వీడిని అనుసరించే వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి అన్నాడండి ఎవరినైనా సరే లెక్క పెడతాడ వాడు ఎందుకంటే ఆ పోగాలము దాపురించినవాడు దీప నిర్వాణ గంధమును కనరు వినరు మూర్ఖొనరు అని అరుంధతీదేవి చెప్పింది అర్థమైందండి అట్లాగే శిశుపాలున పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చింది పోగాలంతా అపూరించింది వాడికి దగ్గరకు వచ్చింది టైము ఆ టైం దగ్గరకు వచ్చిందని నారదుడు ఆ లోపల లోపల అనుకుంటున్నాడు అయిపోయింది వీడికి పంచిని ఇవాటితో ఆఖరు ఆవిడికి ఇచ్చిన మాట అయిపోయింది ఇక కొంత మాత్రమే సమయం ఉన్నది ఎందుకంటే కొన్ని దోషాలు అయిపోయినాయి ఇంకొన్ని దోషాలు రావాలి ఆ మాటలు కూడా అయిపోతే కానీ ఈ కృష్ణ పరమాత్మ వాడిని పంపడు కనుక పరమాత్మ అవేవో వాడు అనేటట్టుగా చేసి వాడిని పంపించేసేవయ్యా ఎందుకంటే ఈ సభ సజావుగా సాగాలి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉన్నాయి కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి కూర్చుంటే వేదమంత్రములు తప్ప ఇంకా ఏవీ వినబడలేదు లాబ్ సైలెన్స్ అట్లా ఉన్నది అటువంటిది ఇప్పుడు సభ ఎట్లా ఉన్నదండి అల్లకల్లోలమైపోయేట్టుగా ఉన్నది అనేక రకాలుగా ఒకళ్ళని గురించి ఒకళ్ళు ఒకళ్ళని గురించి ఒకళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు రహస్యంగా వీలైతే బిగిరిగా ఎట్లా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సభ అల్లకల్లోలంగా ఉంది సాధ్యమైనంత తొందరగా అవలిప్త్యూర్త ఆ శిశుపాలుడు ఎంతవరకు వెళ్ళాడో తెలుసునా అండి భీష్మాచార్య గడ్డం నెరిసింది మీసాలు నెరీసినాయి పైన జుట్టంతా నెరిసింది నీ బుద్ధియమయ్యిందయ్యా ఈ కృష్ణుడు భగవంతుడుగా కనబడుతున్నాడా వీడు ఇంత గొప్పవాడు ఆరు లక్షణాలు వాడిలోనే ఉన్నా ఉన్నాయి అన్నటువంటిని నాలుక వేయి ముక్కలు కావాలి ఈ మాట అన్నది ఎవరండి శిశుపాలుడు పైగా ఎవరినన్నాడు పరమ భక్తాగ్రగన్యుడైనటువంటి సామాన్యమైన భక్తుడు భీష్మాచార్యుడు కథం భీష్మన భీష్మా నీ నాడుక ఎందుకు వేయి ముక్కలు కాలేదయ్యా వాడు దేవుడా ఆజన పర్యంతం రుక్మిణి కంతుతే సర్వై దోష ఉపభూయిష్ట పుట్టిన నాటి నుండి రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకునేంత వరకు వీడు చేసిన పనులన్నీ అమానవీయమైన కర్మలు అంతకన్నా వాడు గొప్ప పదాన్ని వాడాడు ఉపన్యాసంలో మనం చెప్పలేము ఎవరు వాడింది శిశుపాలుడు అమానవీయమైనటువంటి కర్మలు కనీసం ఆ కృష్ణ పరమాత్మను పరమాత్మగా ఒప్పుకోకపోతే ఒప్పు ఒప్పుకోకపోయే మానవుడుగా కూడా అంగీకరించలేదండి శిశు పలుడు ఏంగా చూశాడు అమానవీయంగా చూశాడు అతడు పుట్టిన నాటి నుండి ఒక్కట గొళ్ళ ఇండ్ల చేరి సర్వంబు దోచుకుని గోపికల వెంట తిరిగి కారుడయ్యి ఏమండి కన్న తల్లిని కాలన్నీ పరాయి పంచ ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరుగుతున్నాడు ఏమండి కంసు చంప పెంచిన తల్లిని కాదని మధుర చేరే కంసు చంపడం తప్పు వాడిని చంపడానికి రావడం కోసం పెంచిన తల్లిని కూడా కాదని ఎక్కడికి వచ్చాడు వాడు వాడు చేసినవన్నీ వీడికి దోషాలుగానే కనపడుతుంది ఆ కృష్ణుడు చేసిన ఏ పనైనా వాడికి ఎట్ట కనబడుతుందండి అది కారణం ఏమంటే అసలు దోషం ఎక్కడున్నది వాడిలో ఉన్నది పచ్చ కామెర వాడికి దేశమంతా పచ్చగా కనబడినట్టు తనలో దోషం ఉన్నది కనుక అంతా దోషంగా కనబడుతుంది కనుకనే ఒక్కటారు ఉండ చిట్ట చివరికి వాడి అక్కస్ అంతా ఏమిటో తెలుసునా నాకు చెందవలిసినటువంటి కుంతి భోజ పుత్రికను భీష్మకుని పుత్రికను దొంగతనంగా అపహరించాడు ధైర్యం కలిగిన వాడు వచ్చి తీసుకువెళ్ళాలి ఆవిడ దుర్గాదేవి పూజకు వెళితే ఆవిడ మొహం మత్తును చదివి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు ఏమండి ఇది రైల్లో నగలు మొహం మీద మత్తు తెల్లాడ ఆవిడ పడిపోయిందిటా అప్పుడు ఎత్తుకుపోయాడట ఎక్కడుండగా చల్లాడు అసలు గుళ్ళో నుంచి బయటికెందుకు వచ్చింది ఆవిడ వీడు మొహం మీద మత్తు తెల్లడానికి ఎన్ని మాటలు మాట్లాడాడంట ఎంతమంది భార్యలు వీడికి భక్తిగా అర్థించడానికి దగ్గరకు వచ్చినటువంటి గోపికలను వంచాడు కోరి కోరి అష్టభార్యలను పొందాడు నరకాసుర సంహారం అయిపోయిన తరువాత పదహారు వేల మందిని అమాయకురాలైన భూదేవిని మాయ చేసి పదహారు వేల మందికి తాళిగట్టాడు ఇప్పటికీ ఇంకా ఎవరైనా భార్యలుగా అంగీకరిస్తే స్వీకరిస్తాడు ఈ దుర్మార్గుడు అటువంటి వాడికి అగ్రతంబూలమా ఎన్ని మాటలు మాట్లాడాడండి ఒక్కటారు అంట ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాడు అనేక రకాలైన మాటలు మాట్లాడగా మాట్లాడగా మాట్లాడగా చిత్తచివరకి కృష్ణ పరమాత్మ తన యొక్క కౌంటు పూర్తయిపోయింది ఆయన ఎంతవరకు ఆ మేనత్తకు మాట ఇచ్చాడు కదండి వంద దోషాల వరకు నేను ఊరుకుంటానని అవునా కాదా చూశాడు లెక్క పెట్టుకున్నాడు చక్కగా వంద పరిపూర్ణమైపోయినాయి అంతే సుదర్శనాన్ని స్మరించాడు సహస్రాధికైర్కర్ సుదర్శనం ఆవిర్భవతు అంగుళీయం నిజార్ణ ప్రభా పూర్ణయోగితేష్ణ భగవాను క్షణమాలు ఆ చక్రం లాగా నేను చేశాను ఇప్పుడు నువ్వు చేయమని చెప్పాడు దాన్ని గిరగిర తిరుగుతూ వెళ్ళింది శిరస్సును ఛేదించి ఛేదించిన గంట వరకు కూడా ఆ శరీరం ఇంకా కృష్ణుని పైన మిరియాలు నోరుతోందా అన్నట్టుగా ఈ ఆ సభ ప్రాంగణంలో కదులుతూనే ఉంది అక్కడ నిలబడి ఎవరి శరీరం శిశుపాలుని శరీరం శిరస్సు మాత్రం కింద పడింది ఆ శిశుపాలుని శరీరము నుండి దివ్యమైనటువంటి జ్యోతి వచ్చి పరమాత్మలో లీనమైపోయింది ఇంత దుర్మార్గుడు నానా తిట్లు తిట్టాడు కదా వాడు వాడి జీవాత్మను ఆ జ్యోతి స్వరూపంలో భగవంతుడు తనలో చేర్చుకోవటం ఏమిటి అంటే భగవంతునకు రాగద్వేషములు రెండు లేవు లేనప్పుడు మరి ఎందుకు చంపాడయ్యా తన చేతిలో చావలిసిన రాత వాడికి ఉన్నది గనక తన పని తేస అంతే కేవలం తిట్టినంత మాత్రం చేత అందరినీ ఎంతమంది లేరు తిట్టిన వాళ్ళు ఆ ఎన్ని తిట్లు తిట్టారు చిట్ట చివరికి వాళ్ళే ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు కనుక వాడు తిట్టిన అందుకనే ఓ సూత్రం ఉన్నదండి కామంబున గాని భయము చేత కాని బంధుత్వమున గాని కడకు శత్రుత్వం భగవంతు చేరు జీవి కడతేరు రా మోక్ష సామ్రాజ్యం కామము చేత కోరిక చేత వీళ్ళు భయము చేత వెళ్ళు బాంధవ్యం చేత వీళ్ళు లేదా భక్తితో వెళ్ళు చిట్టవరికి శత్రుత్వంతో అయినా వెళ్ళు కానీ వెళ్ళేది మాత్రం నువ్వు భగవంతుడి దగ్గరికే వెళ్ళు అప్పుడేమవుతావు కడతీరి మోక్షంపునం చేరు ఇహలోకంలో ఉండే కష్టాలను అన్నిటినీ కడ తీర్చుకుని ఎక్కడికి జరుతావు మోక్షానికి జరుతావు దెబ్బలు తిన్నా అత్తరు సాయిబుతో తినాలి కానీ చేపలు అమ్మేవాడితో తినవద్దు అన్నారు ఎందుకని అనుభవం ఎవండి ఈ సీసే ఈ సీసాలోంచి దాంట్లోకి దాంట్లో నుంచి దీంట్లోకి పోస్తూ ఉంటాడు ఆ చేతుల నిండా అవుతుంది వాడు ఊచిపెట్టి గోప మీద కొట్టినా అనుకోవచ్చు చేపలమ్మే వాడితో దెబ్బలు తింటే ఏమొస్తుందంట కనుక చచ్చినా ఎవరి చేతిలో సావాలి భగవంతుని చేతిలో అనుగ్రహాన్ని పొందిన ఆగ్రహాన్ని స్వీకరించిన ఎవరి ద్వారా అంటే భగవంతుడే దేనికైన అర్హత కలిగినటువంటి వాడు షణ్ణం భగ ఈరితహ ఆరు తత్వాలు కలిగినటువంటి వాడే భగవంతుడు ఐశ్వర్యస్య సమగ్రస్య సర్వములైనటువంటి ఐశ్వర్యములు వాడు వయ్యుండాలి అర్థమైందండి అంత దివ్యమైన తత్వం కృష్ణ పరమాత్మ దగ్గరే కాక ఇంకెవరి దగ్గర ఉంటుంది ఎవడు నిజమైన ధనవంతుడయ్యా పోతన గారు చెప్పాడు దానికి సమాధానం తృప్తిందేరు మనుషుడు ధనవనుకే ధనవంతునకెక్కుడుగాక ఏమగు తృప్తి పడినటువంటి ఎవరికన్నా గొప్పవాడు ధనవంతుణ్ణి అనుకునేవాడికన్నా ధనవంతుడు వాడు అర్థమైందా ఒకరికి కొనని వాడు సంతృప్తి పరుడను లోకం బురన పరకు ఇంకొకడు ఎవడయ్యా అంటే ఎవరికి బాకీ లేనివాడు కూడా గొప్ప ధనవంతుడు అలా నా వాడికి రూపాయి ఇవ్వాలి వాడు వచ్చి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉండడో అయితే అప్పు చేసిన కూడా ఉండదండి ఒక్కొక్కప్పుడు అప్పులు చేస్తాడు కొన్ని లక్షలు చేసేట వాడు ఊరికే రెండో మూడో కాదు కొన్ని లక్షలు వాడెవడో స్నేహితుడు వచ్చి అడిగట్ట ఎరా ఇన్ని లక్షలు అప్పు చేసావు కదా నీకు నిద్ర ఎట్ట పడుతుందిరా అన్నట్టు నాకెందుకు పట్టదురా నాకు ఇచ్చిన వాడికి పట్టదు కానీ నాకెందుకు నిద్ర పట్టదు అన్నట్టు వాడు కనుక ఏమండి పడుకునేది ఎవరు హాయిగా చేసిన వాడు పడుకుంటాడు ఎవడికి నిద్ర పట్టదయ్య అంటే ఈడ్చిన వాడికి పట్టదు తెలిసిందండి కనుక ఒకరికి ఇయకొనని వాడు ధనవంతుండ ఇంకొకరికి నేను రూపాయి ఇవ్వాలి అనేటువంటి అవసరం లేని వాడెవడో వాడు నిజమైనటువంటి ధనవంతుడు తృప్తి కలిగినటువంటి వాడెవడో వాడు గొప్ప ధనవంతుడు అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు ధనవంతుడని అనుభవంతో చెప్పారండి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం సామాన్యమైనది కాదు కనుక ఎవరు ఎవరు ఎన్ని రకాలుగా చెబితే వింటాడు అండి వాడు వినలేదు పరమాత్మ వాణ్ణి ఛేదించాడు ఎప్పుడైతే వాడిని ఛేదించాడో దంతభక్తుడు అనేవాడు వచ్చాడు వీడెవరయ్యా అంటే చివరి ఆవిడ ఉన్నదని చెప్పామే అప్పచెల్లెళ్ళు ఐదుగురు ఆ కొడుకు వీడు వీడు కూడా ధర్మరాజుకి తమ్ముడే వాడు కూడా కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చాడు వాడు కూడా వీడితో పాటు వెళ్ళవలసిన ఆ వచ్చిన సుదర్శనానికి ఆజ్ఞ ఇచ్చాడు ఈ పరమాత్మ వాడు కూడా వెళ్ళిపోయాడు వ్యాసుడు వెంటనే అన్నాడు అవలిప్తాసి రాజసూయం ఈ పని ఎప్పుడు జరిగింది అంటే రాజసూయం అయిపోయిన తర్వాత జరిగింది రాజసూయంలో మాత్రం జరగలేదు కంసుడు మాత్రం రాజసూయంలోనే మరణించాడు అర్థమైందండి వాడి మరణంతో ఎందుకంటే మొత్తం యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత బలిహరణాలు ఇవ్వాలి కదండీ ఇక్కడ ఎవరిని బలిచ్చారు శిశుపాలు బలిచ్చారు అందుకనే ఆ దేవతలకు రక్తదర్శనం కావాలి ఖచ్చితంగా అందులో ఏమీ అనుమానం లేదు కారణం ఏమంటే ఎక్కడ యజ్ఞం జరిగినా పితృదేవతలు కూడా అక్కడికి వస్తారు ఆ పితృదేవతలకు ఆహారం ఏదయ్యా అంటే రక్తమే మాంసమే అర్థమైందంటే పితృదేవతలకు ఆహారం ఏమిటి తగ్దినం పెడితే నిజంగా మాంసం పెట్టే పెట్టాలి కానీ కలియుగంలో బ్రాహ్మణులకు మాంసము నిషేధము కనుక తత్సమానమైనటువంటి మాషచక్రములు అన్నారు అంటే మినము దేంతో సమానం మాంసంతో సమానం వాళ్ళ సరదాగా గారెలు చేసుకుని తిందామా అనుకుని ఏ మధ్యాహ్నం స్నాక్స్కి గారెలు చేసుకుని తింటే ఏం తిన్నట్టు లెక్క మాంసం తిన్నట్టే లెక్క అందుకని పెద్దలు పూర్వపు రోజుల్లో ఇతరమైన రోజుల్లో గారెలు తినేవాళ్ళు కాదు ఇప్పుడు హోటల్కి ఎడితే వడ కంపల్సరీ అయితే శాస్త్రం చెప్పిన మాట అండి మిమ్మల్ని తినద్దని కాదు నేననేది శాస్త్రం మాత్రం ఈ మాట చెప్పింది తర్వాత మీ ఇష్టం అది లెక్క మాషము దేంతో సమానం మాంసంతో సమ ఆ కారణం చేత ఆ దోషం లేకుండా ఉంటుందని గారెలు వేసి పెడతారు ఆ భోక్తలకు ఖచ్చితంగా పితృదేవతలు సంతోషపడ్డం కోసం బలీహరణాలు ఇవ్వాలి ప్రచ్ఛన్నంగా ఉన్నటువంటి దేవతలు రాలేనటువంటి దేవతలు ఉంటారు వాళ్లకు బలీకరణాలు ఇవ్వాలి మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు కొన్ని ఉన్నాయి వాళ్లకు బలీకరణాలు ఇవ్వాలి అందుకనే దేవాలయాల్లో నైవేద్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి ఆ దేవాలయానికి చుట్టూత బలి అని ఉంటాయి ఆ పీఠాల మీద గుప్పెడు గుప్పెడు అన్నపు ముద్దలు ఉంచి ఆ బలి సర్వజీవులకు ఎలా వెళ్లాలో ఆ మంత్రాన్ని చెప్పి అక్కడ వదిలేసి వస్తారు మళ్ళీ తెల్లారేటప్పటికి అక్కడ ఉంటాయా అవి చెప్పండి కనబడవు ఏమవుతాయండి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందు ఖచ్చితంగా చేసుకుంటాం యజ్ఞం జరిగినప్పుడు కూడా అంతే అందుకోసం ఏం చేస్తారంటే అన్నపు ముద్దలు కాక తెల్ల గుమ్మడి కానీ మంచి గుమ్మడి కానీ తీసుకుని అది ఆహారంతో సమానం కనుక గుమ్మడి ఉన్నదే వైద్యశాస్త్రంలో కూడా బూడిద గుమ్మడికాయ ఎక్కువగా తిన్నవాడికి జ్ఞాపక శక్తి పెరుగును ఇది ఖచ్చితమైన మాట అండి బూడిద ఎక్కువగా తినే అందుకనే పూర్వ రోజుల్లో మన పెద్దవాళ్ళు ఒడియాల్లో కంపల్సరీగా వేసేవాళ్ళు ఆ బొమ్మడికాయ ఒడియాలని పెట్టేవాళ్ళు కష్టపడి రుబ్బి ఆ రోజు ఎండలో కూర్చుని ఆ బట్టల మీద ఆ పట్టాల మీద వేటి మీద వేసి అవి మళ్ళీ మడివ మడివి గనక ఎవడు ముట్టుకోకుండా దానికి కాపల ఇవన్నీ ఏర్పాటు చేసి చుట్టుపక్కల నాలుగు రాళ్ళు పెట్టి అయినా దొంగతనంగా నా బోటి వాడు వెళ్ళి ఒడియాలు తీసుకుని నోట్లో వేసుకుని కనపడకుండా కరకరలాడితే తిడతారేమో అని లోపలికి గుడకలు మింగి చచ్చే నెప్పి ఎన్ని బాధలు ఏమండి గుమ్మడికాయ ఒడియాలు పెద్దవిగా ఉంటాయి చిన్నవి చిట్టి ఒడియాలి పొట్టు ఒడియాలని ఉండేవాళ్ళు ఆ మినప్పప్పు మీద తీసిన పొట్టుతో ఉడియాలి పెట్టేవాళ్ళు వీడికి పరిచయం ఉందనుకో మాకంటే కేవలం తింటంతోనే పరిచయం అర్థమైందండి తింటే పైగా పచ్చిమి తింటే చాలా ఇష్టం వేగించినవి కాకుండా చాలా రుచిగా ఉంటాయి అంతేకాదండి ఊరు మిరపగాలి అవి కూడా ఎండిన తర్వాత వేగించిన వాటికన్నా ఆ నానుతూ ఉండగా తీసుకునే వాటిల్ని తింటే అందులో టేస్ట్ వేరు ఈసారి మీరు ప్రయత్నం చేసి చూడండి భారతంలో విషయాలు గుర్తున్నా ఉండకపోయినా ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆ గోదావరి జిల్లా పెడతామా వాళ్ళు ఆ నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త పసుపేసి అందులో మిరపకాయ ముక్కలు వేస్తారు అల్లం ముక్కలు వేస్తారు చక్కగా మజ్జిగిలో నంచుకోవడానికి కంపల్సరీ వేస్తారు పప్పులో నంచుకోవడానికి అది కూడా ఓ కూరలాగా వేస్తారు ఏవి టేస్ట్ ఉంటాయండి చాలా గొప్ప నచ్చి కనుక దివ్యాత్మస్వరూపులరా దంతవత్రుడు కూడా వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాం మనం ఎన్ని ఒడియాలు ఎత్తుకుపోయినా ఎక్కడ ఉన్నాలో అక్కడికి రావాలి మనం కనుక దివ్యాత్మ స్వరూపులరా చక్కగా మొత్తం జరగవలసినటువంటి క్రియలన్నీ తరువాత ప్రశాంతంగా జరిగినాయి నారదుడు కూడా ప్రశాంతపడ్డాడు అమ్మయ్య నేను చేసినటువంటి ధ్యానం సఫలీకృతం అనుకున్నాడు పరవశించి ఆనందపడ్డాడు నారదుడు పరమాత్మకు నమస్కరించాడు ఈ శిశుపాలుని జన్మ వృత్తాంతాన్ని అనుసరించి అతడు మరి విజయుడు చెయ్యుడు శిశుపాలుడైతే విజయుడు ఎవరయ్యా అంటే ఈ దంతభక్తుడే విజయుడు కనుక ఈ అవతారంలో వాళ్ళిద్దరినీ పూర్తిగా తన వద్దకు చేర్చుకోవాలి కనుక ఆ జ్యోతి వచ్చి పరమాత్మలో లీనమైపోయింది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు ఈ శిశుపాలునితో పాటు సహకరించి కృష్ణ పరమాత్మను వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా అయ్యో ఈ శిశుపాలుడు ఇటువంటి వాడు కదా వీడి ఆత్మజ్యోతి వెళ్ళి ఆ కృష్ణుల్లో కలిసిందేమిటి ఇక్కడ వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే మనకు తెలియనిది కూడా తెలిసిందండి అతడే ఇతడు ఇతడే అతడు అని తెలిసింది అర్థమైందంటే వ్యాసుడు చెప్పి ఇతస్త అని చెప్పాడు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒక్కడే కనుక వీడు వెళ్ళి దాంట్లో లీనమైపోయాడు అతడు ఎవ్వడయి ఉంటాడు అనే ప్రశ్న వచ్చిందప్పుడు వాడు వీడు ఒకటే అనుకున్నప్పుడు వీడు వెళ్ళిపోయాడు కదా మరి లెక్క ప్రకారం వాడు కూడా వెళ్ళిపోవాలి కానీ వీడు వెళ్ళి వాళ్ళలో లీనమయ్యాడు మరి వాడువ్వడు ఎప్పుడైతే ప్రశ్న వేశాడో అప్పుడు సమాధానం వచ్చింది భీష్ముడు చెప్పింది నిజం సర్వమునకు హక్కుదారుడైనటువంటి వాడు సర్వము తన రూపముగానే ఉన్నటువంటి వాడు అయినా ఆ భగవత్ తత్వమే కృష్ణుడు కనుక ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఇంకా ఎటు వాడు వెళ్ళిపోయాడు కదా మనం కూడా నోరెత్తేవనకు శిశుపాలు పట్టిన పడుతుంది మనకు కూడా కనుక ఏం మాట్లాడవద్దు ఏమండి చక్కగా అక్కడితో ఆ బలితో శిశుపాలుని బలితో ఏమైంది పూర్తయిపోయింది యాగం ఎవరినో అక్కడ బలి తీసుకోవాలి కదా మనం మామూలుగా మనుషులను బలి పడకుండా మనం గుమ్మడికాయతో ఇస్తున్నాం అర్థమైందంటే యాగ యజ్ఞాలు యాగాలు జరిగినప్పుడు చూస్తారా ఆ గుమ్మడికాయని పగలగొట్టి దాంట్లో కుంక నీళ్లల్లో కలిపి ఆ కుంకణ నీళ్లు పోసి అది ఎర్రగా ఉంటే ఆ దేవతలు దర్శించి ఏమండి అప్పటికి మనల్ని ఆశీర్వదిస్తారు ఇది ఆగమ శాస్త్రం ఆ కారణం చేత అప్పుడు ఏం బలి ఇచ్చారు అంటే నిజంగా రక్తాన్నే కృష్ణ పరమాత్మ యాగానికి బలిహరణంగా సమర్పించాడు వ్యాస భగవానుడు కూడా ఆనందపడ్డాడు పరమాత్మ నీవిక్కడ ఉన్నావు కనుక యాగం చాలా గొప్పగా జరగవలసిన రీతిలో పరిసమాప్తి అయ్యిందయ్యా ధర్మనందనుడు అదృష్టవంతుడు పరిపూర్ణంగా రాజసూయ యాగము చేసిన వాడెవడు ఇంతవరకు లేడు ఎవరు చెప్పిన మాట ఇది వ్యాసుడు చెప్పిన మాట రాజసూయ యాగానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు కొంతవరకు చేసి మధ్యలో ఆపేసి అవాంతరాలు వచ్చి వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు కానీ పరిపూర్ణంగా విజయవంతంగా చేయగలిగినటువంటి వాడు ఒక్క ధర్మనందనుడే ఇప్పటి ఆ ధర్మనందనుడు కూడా ఎందువల్ల చేయగలిగాడు అంటే వేదరూపమైన సోదర సహిత యోగినం నాలుగు వేదాల లాగా నలుగురు సోదరులు వెంట ఉన్నారు అర్థమైందా వేద అంత్యైన ఉపనిషత్ యోగ రూపినవా ఉపనిషత్ రూపమైనటువంటి నీవు ఇక్కడే ఉన్నావు ఆ కారణం చేత ఈ యాగం చాలా గొప్పగా అందుకనే ఆయన ఏమంటారండి వేదాంత వీధుల్లో విహరించి తిరుగుతారు దివ్యమైన కీర్తన ఉన్నది పాడుతూ ఉంటాడు చాలామంది పెద్దలు బాలాంతరపు రజనీకాంతరావు గారి రచన స్వర రచన కూడా ఆయనే చేశాడు మొన్నే మంచినే వెళ్ళిపోయాడు చాలా గొప్పగా గానం చేసేవాడు ఆయన కనుక ఆ విధంగా ఆ పరమాత్మను కీర్తించాడు వ్యాసభగవానుడు తాను కీర్తింపబడ్డాడు ఋత్విజులందరికీ భూరి దక్షిణలు ఇవ్వబడినాయి శ్రీకృష్ణ పరమాత్మ బావా ఇక నేను వెళ్ళి వస్తానన్నాడు పాండవులంతా వెంటరాగా అష్టభార్యలను వెంటబెట్టుకుని ఆ రథాన్ని అధిరోహించి ద్వారక వైపు దారుకుడు రథాన్ని నడుపుతూ ఉంటే ఆ రథానికి వెనుకాలనే కొంత దూరం వరకు పాండవులు వెళ్ళి సాగ నంపి వెనక్కి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఏమేం చేయాలి అనేక రకం ఇందులో ఆంధ్ర భారతంలో ఓ విచిత్రాన్ని కూడా చెప్పారు ఇవి వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్నారండీ అంటే మూల భారతంలో ఇది లేదు వాళ్ళు కావాలని కల్పించారు కవిత్రయం ఎందుకు కల్పించారయ్యా అంటే లోకానికి దానివల్ల మంచి చెప్పాలనే ఉద్దేశమే తప్ప వ్యాసుని వ్యతిరేకించాలి అనే ఆలోచన వాళ్ళకేమీ లేదు అంతవరకు తెలుస్తుంది ఆ రాజ్య సూర్యయాగ సందర్భంలో ఈ భోజనం చేసిన వాళ్ళంతా వచ్చి చేతులు కడుక్కుంటున్నారు ఆ చేతులు కడుక్కుంటున్న సందర్భంలో ఒక ముంగిస వచ్చి పొరలాడింది తండ్రి ఏం చేస్తుంది ఆ ముంగీస ఆ నీళ్లలో బురద బురదగా ఉన్న నీళ్లలో దొల్లుతుందిజా ఎందుకు దొల్లుతున్నావు అని ధర్మరాజు వచ్చి అడిగాడు ఎవరిని అడిగాడండి ఆ ముంగీసని అడిగాడు అడిగితే ఆ ముంగీస అన్నది ఏమీ లేదయ్యా పూర్వం నేను ఒక ఇంటికి వెళ్ళా అక్కడ ఒక బిత్సగాడు బయట వచ్చి నిలబడ్డాడు జాగ్రత్తగా విందామండి ఆ బిత్సగాడు కూడా బ్రాహ్మణుడే ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటి యజమాని కూడా బ్రాహ్మణుడే ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఇంటి యజమాని అతడు బిత్సగాడే ఊంచ వృత్తి భిక్షాటన చేసి తెస్తాడు ఆ రోజున ఆ ఇంటి యజమాని భిక్షాటనకు వేస్తే ఎవ్వరూ ఏమీ పెట్టలేరు చిత్తజి వరికి ఒక తల్లి నాయన ఇంట్లో బియ్యం నిండుకున్నాయ్యా బియ్యపు పిండి మాత్రం ఉన్నది కావాలంటే ఇంత ఇస్తానో అన్నది నీకు తోచింది ఏవమ్మా అన్నాడు బియ్యపు పిండి ఇచ్చిందావి బియ్యం ఇవ్వలేకపోయింది ఏమి ఇచ్చింది బియ్య పిండి ఇచ్చింది ఈ బ్రాహ్మణుడు ఇంటికి తెచ్చి ఇవాళ ఏమీ దొరకలేదే కేవలం బియ్య మాత్రమే దొరికింది ఆ బియ్య కాస్త నీళ్లల్లో కలిపి ఇంత ఉప్పు వేసి ఇంత కారం వేసి ఉండలుగా చేసుకుని అవే మింగి మంచినీళ్లు తాగుదాం ఇంతకన్నా వేరే గతి లేదు పోషించలేని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అనే భార్య అడగలేదండి భర్త ఏది తెస్తే దాన్ని జీవనంగా గడపడానికి సిద్ధపడినటువంటి ఇళ్ళాలు ఆ కారణం చేత చక్కగా నీళ్లు కలిపింది ముద్ద చేసింది ఉప్పు వేసింది కారం వేసింది వాళ్ళు ఆ నా మొత్తం ముద్దను నాలుగు భాగాలు చేశారు భర్త భార్య కొడుకు కోడలు ఈ నలుగురు నాలుగు ఉండలు పంచుకోవాలి నలుగురు నాలుగు తీసుకున్నారు ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళు నోట్తో పెట్టుకుందామనే సమయంలో ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి భవతి భిక్షాంతేహి అన్నాడు వెంటనే ఈ యాచకుడైన బ్రాహ్మణుడు తాను తినాలి అనుకున్నటువంటి బియ్యపు పిండి ఉండను ఆ బ్రాహ్మణునకు చేతులు వేసి అయ్యా నా ఉన్నది ఇది తినమన్నాడు తిన్నాడా కొద్దిగా తినేటప్పటికీ ఆకలి పెరిగింది కానీ తిరగల అర్థమైందండి కొద్దిగా తింటే ఏమవుతుంది ఆకలి పెరుగుతుంది సరిపడా తింటే ఆకలి ఉండదు కనుక నీవు పెట్టినటువంటి దానివల్ల ఆ ఆకలి అనబడేటువంటి అగ్ని రగుల్చుకున్నది దానికి ఇంకా ఆహారం లేకపోతే అది మంట నేను పొరపాటును తిన్నాను పొరపాటును పెట్టావు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆకలితో మండిపోతుంది అన్నాడు లోపలికి వెళ్ళి భార్య అని అడిగాడు ఇలా జరిగింది ఏం చెయ్యమంటావు దా మీరంత బాధపడవలసిన పనే ఉన్నది నేను తినవలసినది కూడా ఇస్తాను తీసుకువెళ్ళి అతనికి బట్టి అది పెట్టాడు ఇంకా పెరిగింది కొడుకు వచ్చి ఇచ్చాడు తరువాత కోడలిది కూడా ఇచ్చేసింది ఆ నాలుగు దగ్గర ఉండేటువంటి ఉండలు తిన్న తరువాత కడుపు నిండింది ఆ చేతిలో పెట్టించుకుని ఆ ఉండలు తిన్నప్పుడు ఆ బియ్యపు పిండి కొంత చేతికి అయ్యింది అయ్యా చేతులు కడుక్కుంటాను ఎంగిలి గదా నీళ్లు పోస్తారా అని అడిగాడు ఈ నీళ్లు తీసుకొచ్చి ఆ యాచకుడైన బ్రాహ్మణుడు చేతిలో పోస్తే చేతులు కడుక్కున్నాడు నాకు తెలియకనే పరుగు అతడు చేతులు కడుక్కున్న నీళ్లల్లో పడ్డా ఎటువైపు పడ్డానో అటువైపున నా శరీరం అంతా బంగారముగా మారిపోయాను ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణులు తింటున్నారు కదా మిగిలిన భాగం కూడా బంగారంగా మారకపోతుందా అని పొర్లుతున్నానయ్యా బుర్రద అంటుకుంది కానీ బంగారం మాత్రం కాలేదు అన్నదండి ఎందుకని దీనివల్ల ఆంధ్ర భారతంలో మనకు వాళ్ళు ఏమి నీతి చెప్పదలుచుకున్నారంటే అన్నం పెట్టేటప్పుడు ఆప్యాయతతో పెట్టాలి కానీ అహంకారంతో పెట్టకూడదు నేను పెడుతున్నాను అనేటువంటి దాంతో నాకు బాగా మా ఇంటికి ఎవరు వచ్చినా నేను అన్నం పెడుతూ ఉంటా పోయే అసలు నాకు తోస్తుదనుకో ఎవరు లేకపోతే మనం ఉన్నదే పెట్టడం కోసం కదా ఈ ఉపన్యాసం అంతా దేనికండి వీడికి వచ్చిన వాడికి చెప్పడం కోసం వాడెవడో చెప్పాటమ్ మా ముత్తాత కాలంలో రోజుకు వంద మంది తినేవాళ్ళు మా ఇంట్లో భోజనం ఆహా మీ తాతగారి కాలంలో యాభై మంది తినేవాళ్ళయ్యా కనీసం మరి మీ కాలంలో మా ఇంటికి ఎవడైనా వస్తే నేను పక్క ఇంటికి వెళుతున్నాను అన్నట్టు వాడు వీడెవరికి పెట్టరు మా తాతలు నేతలు తాగారు అంటే ఉపయోగం ఏమిటండి అసలు మనం చేసినటువంటి దాన ధర్మాలు తెలియరాదు ఒకవేళ తెలిస్తే దాని ఫలితం ఏమైపోతుందో తెలుసండి లుప్తమైపోతుంది ఎక్కడ ఒక అక్షరం కూడా కనపడకూడదు వాటి రోజున ఎట్లా పేరు రాయిస్తున్నాం జనరల్ మర్చెంట్ బోర్డు పైగా వీడొక్కడి పేరు కాదు ఫలానా వారి పేరు మీద వారి కుమారుడు వారి కోడలు వాడి మనవరాలు మానవుడు ఈ పేర్లన్నీ పెడుతున్నా ఊరు పేరుతో ఎందుకంటే ఆయన దేవాలయాన్ని అడుగుతున్నాడు బాగా అనుభవం డబ్బులు కట్టిన వాళ్ళు మా పేరు లేదేమని అడుగుతారు కదండి చెట్టి చివరికి ఆ ఫ్యాన్ కూడా గుళ్ళో ఫ్యాన్ ఇచ్చాడు ఆయన ఆ ఫ్యాన్ ఇచ్చి ఆ గుడికి వచ్చాడు చూశాడు ఆ ఇచ్చేటప్పుడు ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే రెక్కల మీద పేరు రాయించాడు తీరా వచ్చి చూస్తే పేరు కనబడతాల్లా ఆఫ్ చేసి ఇంకెప్పుడు వేయద్దండి అంటే ఉన్ని అదేమిటంటే మీరు ఇచ్చింది వేసుకోవడానికే కదా అంటే రైటే కానీ నా పేరు కనపడట్లేదు అన్నట్టు డైని కోసం ఇచ్చిన టీ ఫ్యాను ఇట్లా ఎంతమంది దాతలు నవ్వించడం కోసం చెప్పట్లేదండి అనేక అనేక రకాలైనటువంటి దాతలు ఇస్తాను అని చెప్పి వారాలు నెలలు సంవత్సరాలు కూడా తెప్పించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు దేవాలయాలు కట్టిన వాళ్లకు దేవాలయాలు నిర్వహించే వాళ్లకు ఇవి బాగా అనుభవంలో విషయాలు అయినా సరే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు వచ్చేటప్పటికి వీళ్ళు ఎదురు వెళ్ళి అయ్యా అయ్యా రండి రండి అని స్వాగతం పలకాలి వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలన్నీ చూపించాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి లోకంలో ఇవన్నీ ఏమిటయ్యా అంటే స్వకీయమైనటువంటి దాంబికమైన వ్యవహారం కనుక ఇక్కడ ఎంతమంది చేతులు కడుక్కున్నా దాని శరీరం బంగారం కాల అయితే ఇది మూలంలో లేదండి ఎందుకని వ్యాసుడు ఎటువంటిది పెట్టలేదంటే సుఖయోగీంద్రుడంతటి వాడు వచ్చి తింటే ఇంకా యాగంలో ఏమైనా లోపం ఉంటుందా ధర్మరాజు మనస్సులో కాస్త గర్వం ఉన్నది అని చూపించాలి అనే కోరిక కలిగింది కవి కవిత్రయానికి ఆ కారణం చేత అట్లా రాశారే తప్ప ఎందుకంటే ఎవరికైనా కరుగుతుంది కదా అంత గర్వం అనే ఉద్దేశంతో అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అయితే వ్యాసభగవానుడు మాత్రం ఉన్నది ఉన్నట్టు ఎందుకంటే అక్కడ వేరే ఎందుకు రాస్తాడు ఆయన అసత్యం రాసే అవకాశం లేదు ఉన్నది మరుగుపరిచేటువంటి అవసరం కూడా లేదు ఆ కారణం చేత ఆ వ్యాస భగవానుడు ఈ విషయాన్ని చెప్పలేదు చాలా దివ్యంగా మొత్తం అంతా అయిపోయింది ఆ భగవంతుని అద్భుత అద్భుత లీలా విశేషం చేత ఆ భగవంతుడేమో ద్వారకా నగరం వెళ్ళిపోయాడు ఇప్పుడు మొత్తం యాగం పరిసమాప్తం అయిపోయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళ దోమన వాళ్ళు వెళ్ళిపోయారు దుశ్శాసనుడు వెళ్ళిపోయాడు శకుని వెళ్ళిపోయాడు కర్ణుడు వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళకుండా ఉన్నది ఎవరయ్యా అంటే దుర్యోధనుడు ఒక్కడి మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఎందుకు ఉన్నాడయ్యా అంటే వచ్చినటువంటి సంపద లెక్క చెప్పి అప్పచెప్పాలి ఎవరికప్ప చెప్పాలండి రెండో కారణం కూడా విదురుడు తన వద్ద నుంచి ఎంత తీసుకున్నాడో అది కూడా లెక్క చెప్పాలి విదురుడు ఎంత ఖర్చు పెట్టాడో విదురుడు కూడా లెక్క చెప్పాలి మొత్తం పని అయిపోయిన తర్వాతేగా లెక్కలు చూసుకునేది అంతే కదండి దానికోసమని విదురుడు తాను ఎంత ఖర్చు పెట్టాడో అంత ఎప్పటికప్పుడు రాస్తూ అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు అయిపోగానే దుర్యోధనుడు మాత్రం ఎంత విధునకు ఇచ్చాడో రాశాడు కానీ ఎంత వచ్చిందో రాయడు అర్థమైందండి ఎవరెవరు ఎంత తెచ్చారో కూడా లెక్క లేనంతగా ఉన్నది అటువంటి దాన్ని ఆ ధర్మరాజుకు అప్పగించాలి కనుక మూడు రోజుల పాటు అక్కడే ఉండి అవన్నీ తేల్చి అప్పుడు ఆ సంపదను ధర్మరాజుకు అప్పగించాడు ఇప్పుడు వాడు చెప్పండి నీతి పొరుడు అవునా కాదా వాడిలో ఉండకూడనిది ఏమిటయ్యా అంటే అసూయ అది ఉన్నది కనుక పాడ ఒక్కొక్కడు ఒక్కొక్క దాంతో పాడవుతాడు ఏమండి సొమ్ము మొత్తం అప్పచెప్పాడు వాడు అందులో ఏ పైసా కూడా తీసుకోలేదు ఈ అప్పచెప్పిన వాడికి ఒక ఆలోచన వచ్చింది ఆ మయుడు నిర్మించినటువంటి సభాభవనంలోకి వెళ్ళి ఒక్కసారి ఆ సభనంతట్నే చూడాలి ఒక్కడే వెళ్ళాడా ఖచ్చితంగా చెప్పాడండి ఎవరు వ్యాసభగవానుడు అపారయోగకృత్యా సర్వై పాండవై సహ మయ సభా దర్శయత్ ఉత్సుకర్త రాష్ట్రగ్రజ అన్నాడు వాడికి బాగా చూడాలి అనేటువంటి ఉత్సాహం ఏ ఏమి చూడాలి ఆ మయ సభ ఎట్లా ఉందో చూడాలి ఆ ఉత్సాహంతో వాడు ఏం చేశాడు ఒక్కడే వెళ్ళాల పాండవులను వెంటబెట్టుకు వెళ్ళాడు ఎవరిని వెంటబెట్టుకు వెళ్ళాడు అండి పాండవులనే వెంటబెట్టుకు వెళ్ళాడు వ్యాసభగవానుడు సహ పాండవాహ అని ఇక్కడ చెప్పాడు ఖచ్చితంగా పాండవులు వెనకాలే ఉన్నారు ధర్మరాజు ఉన్నాడు భీముడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు నకురుడు సహదేవుడు వీళ్ళందరూ ఉండగా వాడు నడిచాడంట ఈ సభ మొత్తం మీద ఎక్కడ ఏమేమి ఉన్నాయో బాగా తెలిసిన వాడు ఎవరయ్యా అంటే సహదేవుడు అని చెప్పుకున్నాం మనం ధర్మరాజు కూడా తెలియదు అప్పుడప్పుడు సహదేవుడు అన్నయ్య అటు కాదు ఇటు అని వాడి చేతులు తీసుకుని బయటకు వచ్చినట్టుగా కూడా చెబుతున్నారు ఆ చేతులు పట్టుకునే మార్గం చూపించినట్టుగా ఆ మాత్రం నాకు తెలియదు నాకు తెలుసురా తెలిసే నువ్వేమంటావో చూస్తావని వీడన్నాడు ఎవరు దుర్యోధ ఎందుకని అంటే అభిమానధనుడు కదా ఆ కారణం చేత తన గొప్పతనం విన్నతనం కాకూడదు కనుక పైగా సహదేవుడు ఎంత చిన్నవాడు ఆ కారణం చేత వాడి ముందు నా పరుగు పోతుందని అలా ప్రవర్తించి తిరుగుతూ తిరుగుతూ మధ్య యోగంధి నరోభ్రామయతి మధ్య యోగ గంఠినహ్రామయ గదిలోకి వచ్చేటండి చాలా విశాలమైనటువంటి గది మధ్యలో సరస్సు ఉన్నది ఆ సరస్సులో పద్మాలు ఉన్నాయి అంతేకాదు మత్స్యములు ఈదుతున్నాయి నీరు ఎట్లా ఉన్నాయి అడుగున ఒకవేళ చిన్న నలక ఉన్న నలక కనబడుతుంది అంత స్వచ్ఛంగా ఉన్నాయి స్వాదు జల పూర్ణయా ఎప్పుడైతే ఆలోచించాడో దోషిత పడదామని దోషిలి అక్కడ పెట్టాడండి నీళ్లు లేవు అర్థమైందండి నీళ్లు ఉన్నట్టుగా భ్రమ కలిగింది నీళ్లు లేవు అయ్యో నీళ్లు లేవే అంతే కది ప్రక్కన ఉన్నది ఇటువంటిదే అక్కడ ఉన్నది అంతేనా ఒక సింహాసనం కూడా మధ్యలో ఉన్నది అండి ఎక్కడ మధ్యలో ఉన్నది ఆ సరస్సు మధ్యలో ఉన్నదిట మధ్యలో సరస్సు మధ్యలో సింహాసనాలు ఉంటాయా నిలబడతాయా వీడు అనుకున్నాడు పాపం అక్కడ నీళ్లు లేవు కదా అట్లాగే ఇక్కడ కూడా ఉన్నది కనుకనే మధ్యలో ఏమున్నది సింహాసనం ఉన్నది ఆ సింహాసనం పైన ఖచ్చితంగా నేనే కూర్చో ఇంతవరకు ధర్మరాజు కూర్చున్నాడో లేదో దానిమీద ముందుగా ఎవరు కూర్చోవాలి నేనే కూర్చోవాలి అంతే దాని మీద అడుగు పెట్టడం కోసం కాలు పెట్టాడు మొత్తం పీకల దాకా నీళ్లల్లో దిగబడ్డాడు కట్టుకున్న వస్త్రాలన్నీ ఏమైపోయినాయండి తడిసిపోయినాయి వణికిపోయాడు కింద పడ్డాడు అవునా కాదా ఉన్నవి లేనట్టుగా కనపడుతున్నాయి లేనివి ఉన్నట్టుగా కనపడుతున్నాయి మొత్తం అంతా భ్రమ అది మయసభ మాయా ఏ విధంగా అనుకుంటాం అనే పరిస్థితుల్లో ఎప్పుడైతే పడిపోయి వస్త్రములన్నీ తడిసిపోయినాయో ఆ వెనుక ఉన్నటువంటి పాండవులు ఐదుగురు పక్కున నవ్వారు నవ్విన మాట నిజం అర్థమైందండి అందులో ఏమీ అసత్యం లేదు కానీ ద్రౌపది మాత్రం అక్కడ లేదు ఆవిడ అంతఃపురకాంత అదీ కాక ఎప్పుడైనా యజ్ఞదీక్ష పూర్తి అయినటువంటి పదహారవ రోజున కానీ ఆ యజ్ఞమునకు కూర్చున్నటువంటి సోమిదమ్మ బయటకు రాకూడదు అని ఆగమశాస్త్రం ఎన్నో రోజులు బయటికి రావాలి ఆవిడ పదహారవ రోజులు రావాలి అప్పటిదాకా రాకూడదు ఎన్నాళ్ళయింది యజ్ఞమైపోయి నాలుగో రోజు ఇది మూడు రోజులు అక్కడే ఉండి ధనాన్ని అప్పచెప్పాడని చెబుతున్నాడు వ్యాసుడు నాలుగవ రోజు ఆవిడ బయటకు వస్తుందా ద్రౌపది ద్రౌపది అక్కడ లేదు నవ్విన వాడు నవ్విన మాట నిజంగానే నవ్విన వాళ్ళు ఎవరయ్యా అంటే పాండవులు అర్థమైందండి దీనికి వ్యాసుడేమన్నాడంటే సహజ హా సహ అన్నాడంటే సహజంగా ఓ పిల్లాడు పడిపోయాడు భయపడ్డావురా అని ఎదురుకున్నవాడిని నవ్వుతాడు అవునా కాదా సం వేరు పరిహాసం వేరు అర్థమైందండి పరిహసించడం అంటే ఎగతాళి చేయటం హేళన చేయటం హాసము అంటే అర్థం ఏమిటండి నవ్వుస్తుంది వాడు ఎట్టపడిపోయాడు అట్టపడిపోయాడు వాడికి మొగానికి దెబ్బ తగిలింది ఇది గోడ లేని చోట గోడ ఉందనుకున్నాడు గుమ్మం ఉన్న చోట లేదనుకున్నాడు ఇట్లా అంటే మనకే నవ్వు వినేవాడికే నవ్వు చూసిన వాడి పరిస్థితి ఎట్లా ఉండాలి ఏమండి వాళ్ళు ఏదో పరిహసించటం కోసం చేసినది కాదు నవ్వొచ్చింది నవ్విన మాట నిజం నవ్వాడు అని ఖచ్చితంగా ఎవరు చదువుతున్నారు వ్యాసుడే చదువుతున్నాడు వాళ్ళు నవ్వారయ్యా ఆ ప్రక్క మందిరంలోకి వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి వాడికి అక్కడ భిత్తికలు ఉన్నాయి ఆ భిత్తికలు ఆ గోడ దాని ప్రక్కనే ఉన్నటువంటి ద్వారం ఖచ్చితంగా ద్వారములు ఏర్పాటు చేసినట్టే కనపడుతున్నాయి ఆ తలుపు తీద్దామని చెయ్యి పెట్టి తీస్తే అక్కడ తలుపు కదా తలుపులు ఏ విధంగా నిర్మించాడు మయడు ఏమంటే మయుడు నిర్మించడం ఏమంత పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు భారతదేశంలో ఈ చత్రకారుల చరిత్ర అని ఓ పుస్తకం ఉందండి చిత్రకారుల చరిత్ర ఆ చరిత్రలో ఒకనొకప్పుడు చైనా జర్మన్ భారతదేశం తర్వాత ఇంగ్లాండు ఈ నాలుగు దేశాల వాళ్లకు పరీక్ష పెట్టారు తండ్రి చిత్రలేఖనంలో ఆ దేశాల వాళ్ళు ఎంతో మంది వచ్చి ఆ చిత్రలేఖనంలో పాల్గొని హరణమ పార్వతీ బతయో హర హర ఆ చిత్రలేఖనంలో పాల్గొంటే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కడిని సెలెక్ట్ చేశారు చిత్రకారులు వాళ్ళకి ఏం చేశారంటే రంగులు ఇచ్చారు కుంచెలు ఇచ్చారు గది ఇచ్చారు ఒక్కొక్కడికి ఒక్కొక్క గది ఆ గోడ మీద బొమ్మ గీయాలి మీ ఇష్టం వచ్చిన బొమ్మ గీయండి అయిపోయిన తర్వాత మాకు బెల్ ఇస్తే మేము వస్తాం చూసి సెలెక్ట్ చేస్తాం నాలుగు దేశాల వాళ్ళకి నాలుగు గదులు ఇచ్చారు అందులో ఇంగ్లండ్ దేశం వాడు ఒక ద్రాక్ష తోట వేశాటండి వాడి ఆ బొమ్మను చూడటానికి ఎక్కడ వేశాడంటే గోడ మీద వేశాడు ఆ బొమ్మ ఆ తలుపులు తీసేటప్పటికే ఒక ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ పక్షులు లోపలికి వచ్చినాయటవి నిజంగా ద్రాక్ష పడలేనేమోనని కురికి తింటే అర్థమైందండి అట్లాగే ఆ జపాన్ దేశం వాడు చిలుక గూడు ఉంటుందే బోను పంచరం ఆ బొమ్మ వేశాడు నిజంగా చిలుక దాంట్లో ఉంటే ఆ పంచరం కదులుతోందా అనేటువంటి స్థితి కలిగింది అట్లాగే ఇంకో దేశం వాడు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నటువంటి ఒక వృద్ధుని బొమ్మ వేశాడు నిజంగా అక్కడ మనిషి ఉన్నాడేమో అనిపించింది మన భారతీయుడు బొమ్మ వేశాడు అయితే వీళ్ళందరికీ కూడా ఆ బొమ్మ ఎవడు పడితే వాడు చూడకుండా ఉండడం కోసం కట్టెన్లు ఇచ్చారు ఏమిచ్చారు కర్టెన్లు అటువైపు మేకు ఇటువైపు మొక్క కొట్టి ఆ కట్టెన్ తగిలించాలి వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు దాన్ని పక్క కొట్టియ్యాలి కదా సరే వాళ్ళు వచ్చారు వీళ్ళు పక్కకు తీశారు చూశారు చాలా బాగున్నాయి వీడు గొప్పండి వీడు గొప్ప వాడు గొప్పండి వాడు గొప్ప వాడే గొప్పరా ఇట అనుకుంటున్నారు న్యాయ నిర్ణేతలు పదమూడు మందిట భారతీయుడు ఉన్న గదిలోకి వచ్చారు చక్కగా వాడు కూర్చుని పేపర్ మీద బొమ్మ గీసుకుంటున్నాడు తలుపు కొట్టారు తలుపు తీశారు ఆ కట్టెన్ తీవయ్య బొమ్మ చూస్తామన్నారు వాడు తీయలేదండి కత్ కత్తిన్ తీరా బొమ్మ చూస్తాము ఆ మూడు దేశాల వాళ్ళకు చూసాం చాలా బాగున్నాయి నువ్వు తీరా బొమ్మ చూస్తామంటే వాడు నవ్వుతూ కూర్చున్నట్టు కానీ లేవను కూడా లేవలేదు వీడికి బుర్ర చెడిందా ఏమిటి బొమ్మ గీయకుండా కత్ని తీయమంటే తీయడేమిటి అని వెళ్ళి ఇలా సరిపారటండి కట్టెను లేదక్కడ కట్టెను ఉన్నట్లుగా బొమ్మ ఉన్నది ఆ బొమ్మలు కేవలం పక్షులనే మైమరిపించినాయి ఇంతకాలం నుంచి బొమ్మలేస్తున్నావు న్యాయ నిర్ణయం చేస్తున్నాం ఇది బొమ్మ అన్న సంగతి తెలుసుకోలేని స్థితిలో గీసినటువంటి భారతీయుడే ప్రధానమైన ఏమంటే సామాన్యమైన చిత్రకారుల సామాన్యమైనటువంటి మేధావుల ఈ భారతదేశం భారత భారత్ ఎంత గొప్పదో ఎటువంటి వాళ్లకు జన్మనిచ్చిందో ఎంత సంగీత విద్వాంసులు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది దైవీ సంపత్తి కలిగిన వాళ్ళు ఉన్నారు భగవంతుడు సూర్యుడైతే ఆ సిద్ధపురుషులంతా వాడి నుంచి వచ్చినటువంటి కిరణాలు రణాలు వేరు సూర్యుడు వేరు కాదు అటువంటి వాళ్ళే కనుక అటువంటిది భారతదేశం సామాన్యమైన అక్కడ కూడా మయుడు తలుపు లేకుండా ఉన్నట్లుగా చేశాడు ఉన్న చోట లేనట్టుగా చేశాడు ఏమండి ఇందాకట్లాగానే ఇక్కడ కూడా తలుపు ఉందేమో అనుకుంటే ఖాళీగా ఉన్నది దాటి లోపలికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు ఆ పక్కకు వెళితే ఎట్లాగే ఆ గోడకి ఉన్నది నేను ఏమాత్రం తెలియని వాడిని అని అనుకుంటున్నారు అక్కడ లేదు కదా ఉన్నదనుకున్నా ఖాళీ దొరికింది వచ్చేసి అటువంటిదే ఇక్కడుంది అట్లాగే వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోయాడు కొట్టుకున్నది వెనక్కి పడ్డాడు ఎంత అవమానం జరిగిన తరువాత వాళ్ళు నవ్వినటువంటి నవ్వుని కూడా గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడండి హతినాపురం వచ్చేసాడు వచ్చిన దగ్గర నుంచి అతనిలో ప్రవేశించింది ఏమిటయ్యా అంటే ధర్మరాజు పట్ల ద్వేషం ప్రవేశించాల ఏం ప్రవేశించింది అసూయా వాడి పట్ల ద్వేషం ప్రవేశిస్తే అక్కడికక్కడే యుద్ధాన్ని ప్రకటించేంత మూర్ఖత్వం కలిగిన వాడే దుర్యోధనుడు కానీ వాడికి ప్రవేశించింది ద్వేషం కాదు అసూయ ప్రవేశించింది ఈ అసూయ ప్రవేశించడం చేత ఎలాగైనా సరే ఆ ధర్మరాజుకు ఎందుకంటే ఎవరెవరు ఎంత ఇచ్చారో ఎంతెంత తీసుకొచ్చారో లెక్క మొత్తం అంతా ఎవడు చూశాడండి వీడే చూశాడు ఒకనొకప్పుడు వీళ్ళని సంపటం కోసం చూసామా వీళ్ళ నాన్న దయాభేక్షం చేత మా నాన్న సింహాసనం మీద కూర్చున్నాడా ఇప్పుడు మాకు అర్హత లేకుండా పోయిందా ఈ రాజ్యానికి రాజు తెలియని పరిస్థితి ఏర్పడిందా ధృతరాష్ట్రుడు రాజా నేను రాజున్నా రాజు తెలియదు కానీ లోకానికి మాత్రం ఎవరు రాజు అనుకుంటున్నారు ధర్మరాజే రాజు అనుకుంటున్నారు అటువంటి వాడు రాజసూయ యాగం ఎవ్వరు ఇంతవరకు క్షత్రియ లోకంలో చెయ్యని రీతిగా చేశారు ఎవరు ఎన్ని బహుమానాలు ఇచ్చారు ఏ రకంగా ధర్మనందనుడు దాన ధర్మాలు చేశాడు అతడు దానం చెయ్యటం కూడా ఇతనికి ఏం కలిగించింది అసూయ ఈర్ష్య కలిగి సామాన్యంగా కాదు కనుక అతడి వద్ద ఉన్న సంపద మొత్తం నాది కావలే ఇది అతడిలో ఏర్పడు అంతే తప్ప వాడు ఎందుకు బతికున్నాడు ఎందుకు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఇది కాదు కావలసింది వాడికి కావాల్సింది ఏంటండి సంపద మొత్తం నాకు కావాలి ఎప్పుడైతే అసూయ ప్రవేశించి ఆ సంపద కోసం దుర్యోధనుడు తనకు రావాలి తనకు రావాలని ఆలోచించాడో అన్నం సహించలేదు నిద్ర పట్టలేదు కాలు నిలువలేదు ఒక్క దుర్యోధనుడికే కాదండి లోకంలో ఉండే సంపద అంతా నాకు కావలసిందే వాడికన్నా నేను ఎక్కువ సంపాదించాలి అని ఎవడైతే భావిస్తాడో వాడికి కూడా తినే తిండి సహించదు నిద్ర పట్టదు కాలు నిలువ కూడా అంతే దొరికినా ఉన్నారు ఎందుకు లేదు ఉన్నారు తెల్లారేటప్పుడే కోటేశ్వరుడు అయిపోవాలనే ఆలోచన లేదండి పైగా విచిత్రం ఏమిటో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది వాస్తవం కాదో తెలీదు సంవత్సరానికి ఒకసారి దేశం మొత్తం మీద ధనవంతులు లెక్క చెబుతారు వాళ్ళ పేర్లు ఫోటోలు రాష్ట్రం మొత్తం మీద ధనవంతులు మొన్న మధ్య అసలు హైదరాబాదులో ఉన్న వాళ్ళల్లో గొప్ప ధనవంతుడు ఎవరో కూడా పేరు పేపర్లు బొమ్మ పేరు అన్నీ వేశారు ఏమిటి వచ్చే లాభం ఉపయోగం ఏమిటి ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా ఏ ప్రయోజనం లేదు వాడు తింటాడు అనుభవిస్తాడు లోకానికి ఏమిటి ఉపయోగం ఎవరికయ్యా అంటే పార్టీ పెట్టే నాయకులు వాడి దగ్గరికి వెళితే ఏమైనా ఓ ఫండు కాస్తా ఎంగిలి చేత్తో కాకిన తోలినట్టు అలా విధిలిస్తాడే మొత్తులేదు అర్థమైందండి ఎంత చోటు తీసుకున్నా ఎంత సంపాదించినా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ఏం చేయమన్నాడండి నా చేతులు బయటకు పెట్టి సమాధి చేయమన్నాడు ఎందుకయ్యా సెల్యూకస్ మంత్రి అడిగాడు సమాధానం చెప్పాడు వెళ్ళేటప్పుడు వీడు చేతులతో ఏమీ తీసుకు వెళ్ళలేదు అని ఈ సమాధిని చూచిన ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి వెళ్ళేటప్పుడు ఏం వెంటబెట్టుకెళ్తామండి ఏం వెంటబెట్టుకెళ్ళ పైస మా గురువుగారు చెప్పేవారు పిసినారి వాడు గొప్పదాత మా గురువుగారు అనేవారండి పిసినారి వాడు చాలా గొప్పదాతరా ఎట్లా గురువు గారు దానం చెయ్యాలి అనుకున్నవాడు వంద రూపాయలు చేస్తాడు బాగా కలిగిన వాడైతే ఇస్తాడు ఇంకా గొప్పవాడైతే లక్ష ఇస్తాడు వెంకటేశ్వర స్వామికి అయితే కోటి రూపాయలు కూడా ఇస్తాడు ఏమండి తిండి లేని వాడికి పెట్టడు డబ్బు లెక్క పెట్టకుండా కట్ట కట్టి హుండీలో వేస్తాడు ఎందుకంటే వాడు వీడి పాపాలన్నీ పోగొడతాడని వాడు ఉద్దేశం ఏ ఇక పిసినారి వాడు తిండు ఎవరికి పెట్ట ఎవరన్నా తింటుంటే కూడా చూడలేడు వాడు నువ్వు తినకపోతే తినకపోయి ఇంకోటి తింటున్నాడు చూసి ఆనందించరా ఆ పని కూడా చేయలేడు మూట కట్టి కట్టి కట్టి కట్టి చిట్టవరికి మంచి ముహూర్తం చూసి చచ్చి ఊరుకుంటాడు అప్పుడు వాడు అప్పటిదాకా వాడు కట్టిన మూట ఎవడో తీసుకుంటాడు ఇవ్వగలిగిన వాడు దాత ఇన్స్టాల్మెంట్స్లో కడతాడు పిషినారి వాడు మొత్తం ఒకేసారి కడతాడు ఇప్పుడు చెప్పరా ఎవరు గొప్పవాడో అని అడిగారు మా గురువు వాళ్ళ ఆలోచన పథం వేరండి మహానుభావులు వాళ్ళు కేవలం విద్య కోసం పుట్టారు ఆ విద్యను తన వద్దకు వచ్చిన వాళ్ళకందరికీ ఏ విధమైనటువంటి పొరపంచములు లేకుండా అందించారు ఇంకా వాళ్ళకు జన్మ ఉండదండి అంత మహనీయులు మా గురువు బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి సామాన్యమైనటువంటి ఆప్యాయత సామాన్యమైనటువంటి స్థితి కాదు ఆ విద్య కూడా అంత గొప్ప కనుక వాడికి కలిగింది అసూయ కానీ ధర్మరాజు పట్ల ద్వేషం మాత్రం కాదు ఆ అసూయ ఎప్పుడైతే కలిగిందో వాడి సొమ్ము నాకు కావాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ధర్మరాజు పరి ఉన్నటువంటి దుర్యోధనని పరిస్థితి ఏమిటయ్యా అంటే ఆ సంపాద నాకు రావాలి ఎట్లా రావాలి అటువంటి సమయంలో తన మేమ మేనమామయైనటువంటి శకుని దుర్యోధనుడి వద్దకు వచ్చాడు అయినా ఏమిటయ్యా ఇట్లా ఉన్న కారణం ఏమిటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు శకునితో చెప్పేశాడంట కాకపోతే ఆ శకుని అసలు పాండవ పక్షపాతి దుర్యోధనుడు అంటే ఒళ్ళు మంట వాళ్ళ తండ్రి మీద కూడా కోపం శకునికి ఎవరి మీద ధృతరాష్ట్రుడి మీద అందుకోసమని నేలమాలికలో దాచిపెట్టాడు ఆ శకుని ఒక్కడే ఒక్క ముద్ద తిని రోజుకో ముద్ద తిని బతికాడు ఆంధ్ర భారతంలో లేదు వ్యాసభారతంలో కూడా లేదు ఎవరు ఎక్కడి నుంచి తెచ్చి కలిపారో తెలియదు అర్థమైందండి పైగా అదేదో పెట్టే తీసుకొచ్చి దాన్ని తలుపు తీసేటప్పటికీ కృష్ణ పరమాత్మకు శకుని కనపడ్డాడని ఆ శకుని పరమాత్మకు ఆ కృష్ణ పరమాత్మకు శకుని అంటే చాలా ఇష్టమని ఇవన్నీ మాయాప్రసారులు అర్థమైందండి అసలు భారతానికి దానికి ఏం సంబంధం లేదు శకుని చాలా మంచివాడు వ్యాసుడు శకుని ఎంత మంచివాడో ఎందువల్ల మారాడో చెబుతాడు మనకు అర్థమైందా అండి అందరూ దుర్మార్గులు ఉండరండి లోకంలో మంచివాళ్ళు కూడా ఉంటారు ఆ మంచివాడు ఒక్కొక్కప్పుడు పరిస్థితుల ప్రభావం చేత చెడువాడు కావచ్చు అర్థమైందా ఇక్కడ దుర్యోధనుడు కూడా మారడానికి కారణం ఏమంటే ఇంత సంపద ధర్మరాజుకు రావడమే కారణం అసలు ఇంత సంపద వాడికి రాలేదనుకోండి అసలు వాడికి వాడు జోలికి వచ్చేవాడు కదా వీడు వీడిదోన వీడు ఉండేవాడు వాడుదోన ఇప్పటిదాకా లేదా ఉన్నారు ఇంద్రప్రస్థల్లో వీళ్ళున్నారు హర్తీనాపురంలో వాళ్ళు ఉన్నారు ఎవరి బ్రతుకు వాళ్ళది ఎప్పుడైతే అంత సంపద తన కళ్ళతో తాను చూచాడో లోపల ఉండేటువంటి సహజత్వమైనటువంటి ఆ అసూయ అనబడేటువంటి పాము బొత్స కొట్టింది దాంతో ఆ విషయాన్ని మేనమామకు చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడో తెలిసినా శకుని వాడి సొమ్ము వాడు అనుభవిస్తే నువ్వు బాధపడటమేమిటిలాడు పైగా స్వార్జితేన పిత్రార్జితం అన్నాడు శకుని చెప్పాడండి మాట అది పిత్రార్జితంగా వచ్చినటువంటి ధనం కాదు మాండు రాజు ఒకవేళ ఇచ్చినట్టుంటే అందులో మాకు కూడా బాగం ఉన్నది మా నాన్న వాళ్ళ అన్నయ్యే కదా అని నీవు అడగటంలో న్యాయం ఉన్నది అది పిత్రార్జితం కాదు స్వార్జితమైనటువంటి ధనం అతడు కష్టపడి సంపాదించుకున్నది నువ్వు కూడా కష్టపడి సంపాదించుకో వద్దనే ఓడన్నాడు నువ్వు కూడా రాజసూయ యాగ చెయ్యి వద్దనే ఓడన్నాడు నిన్ను ఇప్పుడు నేనేం చేస్తాను మామ మరి వాడికన్నా ఈ ఆలోచన ముందు నీకు రావాలి ను చేయలేదు వాడికి వచ్చింది వాడు చేశాడు పొందారు ఎవరి యోగం వారిది ఈ మాట చెప్పింది శకునేనడి మామ నువ్వు చెప్పింది ధర్మమో అధర్మమో దానితో నాకు సంబంధం లేదు ధర్మ అధర్మ విచికిత్సయా నా ప్రశాశ్యతమయా నాకు దాంతో ఏ సంబంధం లేదు ఆ సంపద కనుక నాకు రాకపోయినట్లయితే నేను మరణించటం ఖాయం అన్నాడు ఒక్కడే మేనల్లుడు మిగిలిన తొంభై మంది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ కారణం చేత కొరే ప్రాణాలు తీసుకోవడం ఎందుకు రా దీనికోసం నువ్వు అంత బాధపడవద్దు ఏదో ఒకటి చేసి ఆ ధర్మరాజు సంపద నీకు రావాలి అంతే కదా నేను ఏర్పాటు చేయిస్తా దానికి మాయా జీవిత విభవం నా వద్ద ఉన్నది ధర్మరాజు జూదానికి పిలిచినప్పుడు రాను అని అన్నాడు కారణమేమంటే ఒక ధర్మం ఉంది క్షత్రియ జాతికి చెందిన వాణ్ణి యుద్ధమునకు గాని జూతమునకు గాని పిలిచినప్పుడు నేను రాను అని చెప్పరాదు ఇది ధర్మశాస్త్రం రాజనీతి ఆ కారణం చేత అతడు రాజనీతి దురంధరుడు గనుక ధర్మం తెలిసిన వాడు గనుక నేను రాను అని చెప్పడానికి వీరలేదు వస్తాడు వచ్చిన తర్వాత మాయా జీవితంలో అతడి వద్ద ఉన్నదంతా దోచుకుని పొప్పుదాం నువ్వేమీ దిగులు అన్నం తినరా మాయాజూదం ప్రారంభమైన రోజునే భోజనం చేస్తానన్నాడు అయితే అది ప్రారంభం కావడానికి ఎవరిని ఒప్పించాలి ధృతరాష్ట్రుడిని ఒప్పించాలి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటే తప్ప చేసే అవకాశం లేదు ఎవరు ఒప్పించాలి మామా నువ్వే ఒప్పించాలి అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని పాపాన్ని మూట కట్టుకున్నాడు ఎవరు శకుని ఆ కారణం చేతనే ఆ దుర్యోధ నుండి బ్రతికించడం కోసమేనండి ఇంతకన్నా ఇంకేం లేదు దేవండి ఎవడైనా ఏం చేస్తాడు నువ్వు కాసుల పేరు చేయించకపోతే కిరసనాలు పోసుకొని అన్నది అప్పు చేసైనా సరే చేయించాలి ఇది చచ్చిపోతే లేవు రేపు పొద్దు రేపు పొద్దున మరణించేది కూడా మా ఆయన మూలంగానే నేను మరణించాను అని రాసి పెట్టింది అనుకోండి ఆ తర్వాత కేసు సంగతి ఏమైనా ముందైతే తీసుకెళ్ళి లోపల పెడతారా పెట్టరా అవునా కాదండి ఉన్నారండి అటువంటి వాళ్ళు నా కళ్ళతో నేను చూశాను నేను అందరి స్త్రీలను విమర్శించట్లా అతిమధురమైన మనస్సు కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళను కూడా చూశాను నేను భర్త ఏమీ ఇవ్వలేకపోయినా ఏమీ సంపాదించలేకపోయినా పిల్లలు కూడా ఉన్నా గుట్టుగా కాపురం చేస్తూ పక్క ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఉండేటువంటి తల్లులు ఉన్నారు లోకల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా పగలు రాత్రి లేకుండా రోజు గడుస్తుందా మంచి చెడు అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా కనుక ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటే కానీ జరిగే అవకాశం లేదు కనుక ధృతరాష్ట్రుడిని ఒప్పించడానికి కూడా ఎవరు బయలుదేరారండి శకుని బయలుదేరాడు ఎప్పటికి చేరుతాడు వాడు సాయంకాలం ఐదున్నరకి చేరుతాడు అని మనవి చేస్తూ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా